ఇప్పుడు మన ప్రశ్న ఏమిటి అసలు సాధకుడు ఎలా సాధన చెయ్యాలి అంతేనా కాదా నువ్వు సాధకుడువి ఎప్పుడయ్యావు అసలు సాధకుడువి ఎప్పుడయ్యావు మామూలు మనిషిగా ఉన్నటువంటి వాడివి సాధకుడివి ఎప్పుడయ్యావు ఏమైనా తేడా ఉందా తేడా లేదా మామూలుగా లోక వ్యవహారంలో జీవించే వాళ్ళకి సాధకుడికి ఏమైనా తేడా ఉందా లేదా ఏమిడి ఏమిటి తేడా వీడి రోజు భోంచేడా చేస్తాడు వీడి రోజు నిద్రపోడా రోజులేస్తాడా మరి వాడు అదేగా చేసేది ఏమిటి వాడికి సాధకుడికి తేడా ఏమిటి ఏమిటి సాధకుడు అయిన వాడికి సాధకుడు కానివాడికి ఏమిటి తేడా ఏమైనా తేడా ఉండాలా వద్దా కదా మనం వీడు సాధకుడు వీడు అర్హుడు వీడారి ఇలా పేర్లన్నీ పెట్టాం ఏమిటి తేడా ఏమిటి తేడా రోడ్డు మీద ప్రశాంతంగా వెళ్ళేవాడికి హాయిగా టీవీ చూసేవాడికి హాయిగా సినిమా చూసేవాడికి హాయిగా విషయాలు అనుభవించేవాడికి సుఖదుఖాలు అనుభవిస్తూ ప్రశాంతంగా నిద్రపోయేవాడికి మనకి ఏమిటి తేడా మీరంతా సాధకులే కదా ఇప్పుడు ఇక్కడ కూర్చున్నవాళ్ళు హాయిగా లేకపోతే ఇంటి దగ్గర హాయిగా నిద్రపోయేవాళ్ళు అంతేనా సాధకులు కాబట్టి ఎక్కడ కూర్చారు ఏమిటి తేడా పురుషులందరూ అంటే అర్థం ఏంటంటే బాగా గుర్తుపెట్టుకోండి సాధన చతుష్టయ సంపత్తి కలిగిన వాడు సాధకుడు ఇలా గుర్తుపెట్టుకోవాలన్నమాట సాధన చతుష్టయ సంపత్తి కలిగిన వాడు సాధకుడు సాధన చతుయ సంపత్తి లేనివాడు మామూలు మానవుడు అంటే మానవులు రెండు రకాలు ఒకడేమో ఉన్నవాడు రెండో వాడు లేనివాడు అదేగా అక్కడ కూడా చెప్తున్నావు రోడ్డు మీద కూడా ఏం చెప్తున్నావు అండి ఆయన బాగా ఉన్నాడండి అంటున్నావా లేదా మనల్ని కూడా ఇప్పుడు చూసి వాళ్ళు ఏమనుకుంటారు వాళ్ళందరూ బాగా ఉన్నవాళ్ళండి అందుకని దేవాలయంలో కూర్చుని మాట్లాడుకో ఏమిటన్నావు వాళ్ళు మనం సాధన చతుష్టయ సంపత్తి బాగా కలిగినటువంటి వాళ్ళు ఎవరై మీరు ముందుకు వచ్చేస్తే వాళ్ళు వెనక్కి కొడుతుంటారు లేకపోతే మళ్ళందరూ డిస్టర్బ్ అవుతారు కాబట్టి సాధకులు అంటే ఎవరు సాధన చతుష్టయ సంపత్తి బాగా కలిగిన వారెవరో వారందరూ కూడా సాధకులు సాధన చతుష్టయ సంపత్తి అంటే ఏమిటి మామూలు మాటల్లో చెప్పండి చూద్దాం పుస్తకం మాటలు చెప్పాలి అప్పుడు మీకు అది బాగా జీర్ణమైందని నేను ఒప్పుకుంటాను పుస్తకంలో ఉన్న మాటలు చెప్పడం చిలక పలుకులు ఎప్పుడైనా చెప్పచ్చు అది బాగా నేర్పుతారు బాగా నేర్పే వాళ్ళు వేరే ఉన్నారు అర్థమయ్యండి నేను ఆ నేర్పొయ్యేవాడిని కాదు నేను అందుకే నేను అసలు ఏ పుస్తకాలు తేను పుస్తకంలో చూసి చెప్పను నిజ జీవితంలో సాధన చతుష్టయ సంపత్తి అంటే ఏమిటి సాధన చతుష్ట ఏమున్నాయి అసలు బాగా వచ్చేసింది పాఠం బాగా వచ్చేసి నిత్యా నిత్య వస్తు వివేకం శక్ సంపత్తి మోక శాస్త్రం ఈ నాలుగు బాగా కదండి మీకు ఏమిటివి నిజ జీవితంలో ఏమిటి అంటే ఎందుకు చెప్తున్నానంటే మీరు ఇంటికి వెళ్ళారండి మీ కుటుంబం ఉందా లేదా మీ కుటుంబానికి మీకు ఏమైనా భేదం ఉందా మీ కుటుంబం వాళ్ళకి వెళ్ళారుగా మీరు మాత్రమే ఎక్కడున్నారు మీరు మళ్ళీ మీరు తిరిగి ఎక్కడికి వెళతారు మీ కుటుంబం దగ్గరకే వెళతారు మీ కుటుంబంతో మీరు వ్యవహరించేటప్పుడు మీరు సాధకుడుగా వ్యవహరిస్తున్నారా వాళ్ళ వ్యవహరిస్తున్నారా వాళ్ళ వల్లనే వ్యవహరించేసామనుకో అప్పుడేమయ్యావు సాధన చతుష్టయ సంపత్తి యొక్క ప్రభావం నీ మీద లేనట్లే అంతేనా సాధన చతుష్టయ సంపత్తి కలిగినటువంటి వాడు వ్యవహార శైలి ఎలా ఉండాలి లేని వాడి వ్యవహార శైలి ఎలా ఉండాలి ఈ భేదం ఉండాలా వద్దా ఉంటేనేగా మీ కుటుంబం అసలు వీడు రామాలయానికి వెళ్ళడం వల్ల ప్రయోజనం ఉందిరా బాబు అని తెలుసుకునేది లేకపోతే పదేళ్ల నుంచి రామాలయానికి వెళ్తున్నావు వస్తున్నావు నాకు అర్థం కాదు మళ్ళా వాళ్ళ వల్లనే నువ్వు కూడా ఉన్నావు అనుకుడు ఏమయ్యావు మీ పిల్లలో మీ మన వాళ్ళు మిమ్మల్ని ఇన్నేళ్లుగా రామాలయం వెళ్ళి ఏమి నేర్చుకున్నావు అని అడుగుతాడా అడగడా అడిగినప్పుడు కదా మన సంగతి బయటపడేది అంతేనా కాదు పరీక్ష లేకపోతే మార్కులు ఎన్నోచ్చాయో పాస్ అయ్యామో ఫెయిల్ అయ్యామ తెలుస్తుంది కాబట్టి పరీక్ష ఏమిటి మనం ఎవరితో అయితే కలిసి జీవిస్తున్నామో వాళ్ళు ఇవ్వాలి మనకు సర్టిఫికెట్ ఏమిటి ఎస్ వీడు అన్ని ఇన్ని సంవత్సరాల పాటు కష్టపడ్డందుకు సరైన ఫలితం సాధించడు అని అలా మనం పిల్లలకి చెప్తున్నాం లేదా వాడు ఒకటో క్లాసులు వేస్తున్నాం వాడు పదో క్లాస్ పాస్ అయినప్పుడు ఏమంటున్నావు ఆ పది సంవత్సరాలు బాగా కష్టపడి టెన్త్ క్లాస్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడండి స్టేట్ ఫస్ట్లో వచ్చాడండి అంటున్నావా లేదా మరి మనకేమైనా ఉంది అలాగా సాధకులకు అలా ఏం వీడి జీవితకాలం ఎప్పుడు ఓటో క్లాస్ చదువుకుంటుండవేనా మరి ఏమిటి వీళ్ళకి ఏమైనా పరీక్ష సాధకుడికి ఏమైనా పరీక్షలు ఉన్నాయా లేవా ఏమి లేవా ఏమిటి ఉంటాయి ఏమిటి ఉంటాయి ఏమిటది మీరందరూ బాగా మాట్లాడాలండి మీరందరూ బాగా మాట్లాడితేనే నేను బాగా మాట్లాడతాను అవును అవును ఇక్కడ కూడా తెలుస్తుంది నా ప్రశ్న ఒకటే సాధకుడు అనేవాడికి సాధన చతు సంపత్తి లోపల బలంగా ఉంటుందా ఉండదా ఆ ఉన్నవాడు నిజ జీవితంలో జీవిస్తున్నాడు అనేది అది ఏమవుతుందంటే నిన్ను ఆటోమేటిక్గా వాళ్ళకంటే నిన్ను భిన్నంగా చూపెడుతుంది అక్కడ నిన్నేం భిన్నంగా చూపెట్టకుండా ఉండదు అది అర్థమైందా ఆ భిన్నంగా చూపెట్టబడేటప్పుడే నీకు పరీక్షలు భిన్నంగా చూపెట్టబడకుండాను వాళ్ళతోనే కలిసిపోయావనుకో అప్పుడు ఏమైపోయినాడు గొర్రెలతో సింహం కూడా కలిసిపోయింది గొర్రెలతో కలిసిపోయింది అప్పుడేమైంది గొర్రె గడ్డి తింటూ ఉంటే సింహం కూడా గడ్డే తింటుంది మనం కూడా ఆ గడ్డే తింటాం అన్నమాట అట్లా తినకూడదు అర్థమైందండి సాధకుడు అనేవాడికి ఈ పరీక్షలు ఎలా వస్తున్నాయి ఆ పరీక్షల్లో పాస్ అవుతున్నాడు అది మీరు చెప్పాలి నిత్యానిత్య వస్తు వివేకం కలిగిన వాడు ఒక సంఘటనలో ఎలా ఉన్నాడు నిత్యానిత్య వస్తు వివేకం లేనివాడు ఒక సంఘటనలో ఎలా ఉన్నాడు ఎట్లా నిరూపణ అయ్యేది ఎట్లా చెప్పాలి మీరు అర్థమైందండి ఇప్పుడు కాబట్టి మనం ప్రతి నిమిషం ఏం చేయాలంటే ఇప్పుడు నిత్యానిత్య వస్తు వివేకంతో జీవించుతున్నామా జీవించటం లేదా అనేటటువంటి ప్రశ్న వేసుకోవలసినటువంటి అవసరం ఉంది నిత్యానిత్య వస్తు వివేకం అంటే ఏమిటి అంటే ఏమిటి ఎప్పుడు అంటే అందరికి పుస్తకాలు బాగా వచ్చాయి ఓ పుస్తకాలు బాగా వచ్చాయి ఎప్పుడు అంటే ఏమిటి ఎప్పుడు అంటే ఏమిటి ఎప్పుడు ఉండేది అంటే ఏమిటి ఎప్పుడు అంటే ఉండేది అందరికీ తెలుసు ఎప్పుడు అంటే ఏమిటి ఎప్పుడు అంటే ఏమిటి ఇలా బాగా ప్రశ్నలు వేసుకోవాలి మీరు నేను మీరు బాగా గుర్తుపెట్టుకోండి పాఠం వినటం ఒక ఎత్తు పాఠాన్ని అర్థం చేసుకోవడం ఒక ఎత్తు అర్థం చేసుకున్న పాఠాన్ని ప్రశ్నలు వేయాలి మళ్ళా ప్రశ్నలు వేస్తేనే నీవైన నీకంటూ సొంత సమాధానాలు రావాలి సమాధానాలు ఎవరికి రావాలి ఇప్పుడు నీకు రావాలి నీకే ప్రశ్నలు రావాలి నీకే సమాధానాలు కూడా రావాలి కాని ప్రశ్నలు ఎలా వేయాలి ఇప్పుడు నేనేస్తున్నట్టే వేయాలి పుస్తకంలో ఉన్న ప్రశ్నలు అడిగితే పుస్తకంలో ఉన్న సమాధానాలు వస్తే లాభంలా నిజ జీవితంలో నిత్యం అంటే ఏమన్నా ఆయన అక్కడ ఆన్సర్ నిత్యం ఏమి అని అక్కడ ఉంటుంది ఏమన్నాడు ఆయన ఎల్ల కాలము ఏదో అది నిత్యము అన్నాడు అది అంతేనా కదా వినేసావు బాగా బట్టి పట్టేశావు ఇప్పుడు నిత్యము అనగానేమి అనగానే చెప్పావు అదే చెప్పాడు నీకేం అర్థమైంది ఎల్లకాలం ఉండేది ఏదో ఒకటి చెప్పు ఏమైనా ఒకటి ఉందా అసలు ఉందా ఏది మనకు తెలియదుగా పుస్తకంలో చెప్పాడు నేననేది అది పుస్తకం ఆన్సర్ మనకి తెలుసా ఏది బ్రహ్మమో మనకి తెలుసా ఎలా నిరూపణ తెలుసు నిరూపించగలిగే సమర్థుడై ఉండాలి అంతేనా కాదా మీరందరూ కూడా మహానుభావులేనండి అన్నామండి బయటవాడు వచ్చాడు అక్కడ కూర్చున్న వాళ్ళందరూ మహానుభావులేనండి అన్నాం ఆయన ఏమడుగుతాడు బయట నుంచి వచ్చినాయన వీళ్ళందరూ మహానుభావులనే నిరూపణ ఏదైనా ఉందండి అని అడుగుతాడు అడుగుతాడు అడగడాడు మీరింటికి వెళ్ళి అందరూ బ్రహ్మస్వరూపులేనాయన అన్నావు మీ పిల్లాడు ఏమడిగాడు అని అడిగేటా లేదా అప్పుడు ఏం చెప్పాము నువ్వు రామాలయ రాజు చెప్తావా అంతేనా కాదా మన దగ్గర ఆన్సర్లు ఎలాగే ఉంటాయి అన్నీ అట్లా లాభం లేదు కదా నువ్వు నిజంగా బ్రహ్మస్వరూపుడివే గనక అయితే ఆ వ్యాపక లక్షణం అనుభూతమే అప్పుడు కదా నువ్వు నిరూపించగలిగేది అంతేనా కాదా మా అబ్బాయికి ఐదేళ్ల వయసు అనుకుంటావు ఐదేళ్ల వయసు ఉండగా ఇలాగే వాడిని చిన్నప్పటిన తిట్టాగా అన్నిటికీ పట్టుకెళ్ళేవాడు వెళ్తుంటే వచ్చేవాడు చిన్నపిల్లాడు కదా వాడికి ఏం తెలియదు ఫైవ్ ఇయర్స్ లోపల తెలుసుకుంటాయి సరే ఇట్లాగే జరుగుతుంటే ఐదేళ్ళు వచ్చేసినాయి వాడికి జ్వరం వచ్చింది విపరీతమైన జ్వరచ్చు నూట నాలుగు జ్వరం జ్వరం వస్తే మీకు అన్ని శక్తులు ఉన్నాయి ఇన్ని శక్తులు ఉన్నాయని అందరు అంటుంటారు కదా మాకెప్పుడు చూపట్లేదు కదా మీరు ఈ పిల్లాడి జ్వరం తగ్గించండి చూద్దామని మా శ్రీమతి గారు అన్నారు అందరూ చప్పట్లు కొట్టడమే కానీ నేను ఎప్పుడూ ఏం చూడలేదు పాఠాలు చెప్పడం తప్ప నాకేం కనపడలేదు అనేది ఇప్పుడు చూపిస్తే తప్ప మహానుభావుడు ఒప్పుకోవా అన్నారు అంటే అర్థమేమిటి ఏదో ఒక మహిమ చేసి చూపెడితే కానీ నువ్వు మహానుభావుడు కాదనమాట అంటే ప్రపంచం అట్లాగే చూస్తుంది నేను కానీ మహిమలు శాశ్వతం కాదు అర్థమైనా అండి మహిమలు కాసేపు ఉంటాయి సరే అయితే ఇప్పుడు ఈ పిల్లాడు జ్వరం ఎన్ని నిమిషాల్లో తగ్గిస్తే నువ్వు ఒప్పుకుంటావు అసలు నువ్వు తగ్గించలేవు నూట నాలుగు జ్వరం దాని అంటే సరే అయితే నేను వాడు చేయి పట్టుకుంటా ఇప్పుడు ధర్మం పెట్టి చూసావు కదా నేను వాడు చేయి పట్టుకుని ఉంటా నువ్వు మళ్ళీ ధర్మమెటర్ పెట్టి చూడు అన్న సరే చేయి పట్టుకుని ధర్మం నార్మల్ చూపెట్టు ఐదు నిమిషాల క్రితం ఎంత ఉంది నూట నాలుగు ఐదు నిమిషాల తర్వాత చెయ్యి పట్టుకుంటే ఎంత ఉంది ఆ జ్వరం మీరు తీసేసుకుంటారు మీకు ధరం బట్టబెట్టి చూడాలి కాబట్టి సామాన్య మానవులను మనం సామాన్య మానవులుగా లెక్కేయకూడదు వాళ్ళకి తెలుగుతేటర్ బ్రహ్మాండంగా పనిచేస్తాయి సరే అయితే నాకు జ్వరం చూడైతే ఇప్పుడు ఏం పోయింది నాకు జ్వరం చూస్తే నార్మల్గా మీకు నార్మల్గానే ఉండి వాడికి నూట నాలుగు ఎట తగ్గింది సరే చెయ్యి తీసేస్తే మళ్ళీ చూడైతే చెయ్యి పెట్టినని సేపు చూసావా లేదా చెయ్యి తీసేస్తా మళ్ళీ అతడు వాడి నోటాలే ధర వాడికే వాడి నోటనాలే ధర మరి ఇప్పుడు ఏమైనా మధ్యలో కాసేపట్లో అంటే ఇలాంటివి భౌతికంలో ఎన్నో చేయవచ్చు ఎన్నో లెక్కలేనన్నీ అన్నీ కానీ ఇవేవి జ్ఞానం కాదు ఇవేవి నిత్యం కాదు ఇలా మన జీవితంలో సాధన ద్వారా మనం ప్రయాణం చేసేటప్పుడు నీలో అలౌకికమైనటువంటివి వీటన్నింటినీ ఏమంటారు అలౌకికం లౌకికంలో ఇవి ఎవరు నమ్మరు అనమాట అసాధ్యం నిరూపించి చూపించినా కూడా ఎవరు తర్వాత ఇప్పుడు చెప్పినా కూడా ఎవరు నమ్మరు అయితే మా కళ్ళ ముందు ఇప్పుడు అసాధ్యపెట్టండి అంటాడు మళ్ళా అర్థమైందండి ఎందుకని అంటే గాఢమైనటువంటి తమో ఉన్నప్పుడు ఏదైనా ఒక మహిమ చేస్తే కానీ దేవుడు ఉన్నాడని నమ్మలేడు అర్థమేనండి మనలో మూడు గుణాల వాళ్ళు ఉంటారామన్నదా మనం కూడా మూడు గుణాలతో ఉంటాం కదా ఏమిటా గుణాలు అది బాగా వచ్చేస్తుంది పాట బాగా వచ్చేస్తుంది సత్వగుణం తజోగుణం తమవగుణం అంతేనండి గాఢ నిద్ర వస్తే ఏ గుణం ఏ సత్వగుణంతో నిద్రపోవడం కుదరదా వాడేటో పోతాడుగా పోయినప్పుడు మాత్రం అదే వాడేటో అదే తెలివి ఉన్నంతసేపు సత్వగుణం తెలివి పక్కకు పోయినప్పుడు తమ అవ్వకూడదు అంతేనా కదా తెలివి మధ్యలో ఉన్నప్పుడు అంటే కళలో ఉన్నప్పుడు కళలో ఉన్నప్పుడు రజ అవ్వడం అర్థమైందండి మళ్ళా మేలుకున్నప్పుడు మళ్ళా సత్వడం కానీ మొత్తం సత్వగుణంతో కుదరదా ఏ లేదు మొత్తం గుణాతీతంతో జరగదా మూడు గుణాలతోనే జరగాల గుణాతీతంతో జరగదా ఎట్లా గుణాతీతంగా లేవడం ఎట్లా గుణాతీతంగా కలగంట ఎట్లా గుణాతీతంగా నిద్రపోవడం ఎట్లా గుణాతీతంగా మెలకువలో మనం చేసే అన్ని పనులని చేయడం ఎట్లా పుస్తకంలో ఉందా అర్థమైందండి గుణాతీతంగా ఉండమని పుస్తకంలో చెప్తారు అంతేనా కదా నీకు రావాలి ఇప్పుడు ప్రశ్నలు అరే వీడు గుణాతీతంగా ఉండమంటున్నాడే నేనే వాళ్ళని నేను ఎలా ఉంటున్నాను గుణాలతో కలిసి ఉంటున్నాను మనం ఎలా ఉంటున్నాం అప్పుడు గుణాలతో కలిసి ఉంటున్నా ఎట్లా ఉండమని చెప్తున్నాడు అతీతం అంటే ఏమిటి అసలు ఈ ప్రశ్న వచ్చింది ఎప్పుడన్నా అతీతం అంటే ఏమిటి అంటే ఏమిటి అతీతం అంటే ఏమిటి మీరందరూ బాగా మాట్లాడాలండి నేను బా మిమ్మల్ని అందరినీ గమనిస్తూనే చెప్తున్నా అతీతం అంటే ఏమిటి దీనికి ఏం పుస్తకాలు చదువుకోకర్ నేను మాట్లాడే విధానానికి మీకు ఏమి శాస్త్రాలు రానక్కర్లేదండి మీ నిజ జీవితం మీకు బాగా తెలిస్తే చాలు అంటే ఏమిటి ఎలా ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్కి నూట నాలుగు వచ్చిందండి నీకేమైనా దుఃఖం వచ్చిందా రాలేదా అదేంటండి తెలీదా మీకు ఎవరికి ట్రంప్ రోజూ వార్తల్లో చూస్తారు టీవీలో చూస్తారు చూస్తున్నారా లేదా కానీ మరి మీకేమి స్పందన కలగలేదండి కానీ యూజ్లేస్లో వాడితో నాకేం సంబంధం లేదండి బాబు మరి మనం కూడా ఇప్పుడు వేడితో వీటితో ఎలా ఉండాలట అదే ఆయన ఆ మాట తెలుగులో ఇలా చెప్పాడు అనమాట సంబంధం లేదండి బాబు నాకేం సంబంధం లేదు నాకేం అని నువ్వు ఏ గుణ వ్యవహారం వచ్చినప్పుడల్లా దాన్ని ఏం చెయ్యాలి అప్పుడేమవుతుంది మనకి దానికి మధ్య కొద్దిగా దూరం వస్తాం ఇప్పుడు ఎలా ఉన్నాం దానికి మనకి పెద్ద తేడా లేదు ఎందుకని అదోసారి వచ్చింది అనుకోండి నాపడం కష్టం కదా ఒకసారి గుణ ప్రేరణ మనలో కలిగిందండి స్పందన కలిగిందండి కనీ కలిగినాక చేస్తాం దాంట్లో పడిపోవడమే దాని ఎమ్మడే మాట వచ్చేస్తుంది దాని ఎమ్మడే చేత వచ్చేస్తుంది దాని ఎమ్మడే ఫలితం వచ్చేస్తుంది అన్ని వచ్చేస్తాయి వెంట వెంటనే ఇంతకీ ఆలోచన వచ్చిన ఎంతసేపటికి మాట వస్తుంది మనకి ఆలోచన వచ్చిన ఎంతసేపటికి మాట వస్తుంది ఆలోచన వచ్చిన ఎంతసేపటికి మాట వస్తుంది ఎందువల్ల ఇట్లాంటి ప్రశ్నలు రావు కదా మీకు ఎవరి లోపల రావడం పక్కనే మంత్రి చేసుకోవడం ఎదురు మీద అంతేనా కాదా మన ఇంటి దగ్గర రోజు ఏం చేస్తున్నావు అండి నువ్వేదో కూరగాయలు జరుగుతూ వాడు ఎవడో ఏదో వస్తాడు వచ్చి ఏదో అంటాడు అనంగానే ఉన్నావు కయీమని లేచి అన్నావా లేదా మరి అప్పుడు ఏ గుణర్మం పని చేసిందా పని చేయలేదా మరి ఆ పని చేసిన గుణ స్థానంలో నువ్వేమనాలి అనాలా వద్దా అనాలా వద్దా కొద్దిగా బుర్ర పెట్టి ఆలోచించి ఆ గుణ ప్రేరణ కలగంగానే దాని బడబడి నువ్వు పరిగెడితే నువ్వు సాధకుడు ఎలా అవుతావు నీకు సాధన చతుష్టయ సంపత్తి ఉన్నదని ఎలా నిరూపణ ఇప్పుడు మీ చుట్టుపక్కలలో మీ కుటుంబం మీలో ఉన్న గుణ వ్యవహారాన్ని గుణాలతో ఉన్న ప్రవర్తననే కదా చూసేది వాళ్ళు నిజంగా రోజువారీ చూసేది ఏమిటి ఇదేనా కాదా ను స్పీడ్గా మాట్లాడావండి ఇదే నా రామాలయం అది కాబట్టి మనకి నిలువుట అర్థం ఎవరు ఇప్పుడు మన పక్కన ఉన్నటువంటి మన ప్రపంచం ఎవరైతే ఉన్నారో మనల్ని బాగా తెలిసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పుడు ఒక అర్థం వలె మనకు ఉపయోగపడుతున్నారు కాబట్టి వాళ్ళు మనల్ని ఎప్పటికప్పుడు హెచ్చరిస్తున్నారా లేదా ఇదే రామాలయం అనగానే ఇంకేం గుర్తొచ్చి నువ్వు తేడా తేడా ఓకే ఓకే అంటున్నావు లేదా సంభాళించుకుంటున్నావా లేదా కానీ నిజానికి అసలు ఎప్పుడు మనం సర్దుకోవాలి అంటే ఇట్లా వెళ్ళకూడదు నువ్వు ఎట్లా వెళ్ళాలి వెనక్కి వెళ్ళితే కాబట్టి మాటని వెనక్కి తీసుకోవడం నీకు చాకవ్వాలి మనకి మాటని వెనక్కి తీసుకోవడం వచ్చా ముందుకు వదలడం మరి మనం సాధకులు వెంటవుతాం అర్థమైన ఇప్పుడు సాధకుడు అంటే ఎవరు మాటని వెనక్కి తీసుకోవడం వచ్చినవాడు దీన్ని పుస్తకాల్లో ఏం చెప్పారు వాక్ సంయమనము నేను పేరేంటండి వాక్ సంయమనము సాధనలో కల్లా మొట్టమొదటి సాధన ఏమిటంటే వాక్ సంయమనము వాక్ జ్ఞానేంద్రియమా కర్మేంద్రియమా ఎందుకు ఎందుకు వాక్ ఎందుకు కర్మేంద్రియం వాక్ ఎందుకు కర్మేంద్రియం అన్నీ పని చేస్తున్నాయి కదా వాక్ ఎందుకు కర్మేంద్రియం కర్మేంద్రియాలంటే ఏమిటంటే టకటక్క పాఠాలు చెబుతారు కదా ఇప్పుడు మీరు నేనేం అడుగుతున్నాను ఇప్పుడు ఎందుకు కర్మేంద్రియం ప్రశ్న వేసుకోలేదు నేను చెప్పేది మిమ్మల్ని అందరు ప్రశ్నించే సామర్థ్యం బాగా రావాలి అరే ఆయన ఏంటి కర్మేంద్రియాలు వాక్ పాద పాయు బస్తలు కర్మేంద్రియములు చెప్పేసేడు అయిపోయింది వాక్కు మాట్లాడుతూ ఉంటుంది పాణి ఇస్తూ ఉంటుంది పుచ్చుకుంటూ ఉంటుంది పాదము పోతూ ఉంటుంది వస్తూ ఉంటుంది వాయు బస్తలు విసర్ధగా అవయవములు గుహేంద్రియము పునరుత్పత్తిలో పనిచేస్తుంది ఇంతే అయిపోయింది పాఠం కర్మేంద్రియాలు వినేశం మనకేం రావాలి ప్రశ్న ఎందుకు తింది కర్మేంద్రియంగా పెట్టాము జ్ఞానేంద్రియమని ఎందుకు అనలేదు కర్మేంద్రియమని ఎందుకు పెట్టాం బయటికి పోవడానికే పనికి వస్తాయా అవి పనులు చేస్తాయి పనులు చేస్తే కర్మేంద్రియాలేనా జ్ఞానేంద్రియాలు పనులు చేయవా మరి ఎందుకు కర్మేంద్రియాలని పెట్టాయని ఎందుకు కర్మేంద్రియాలను పెట్టాను బుర్రకు పదును బాగా పెట్టాల ఎందుకు కర్మేంద్రియాలను పెట్టాను పూర్ణాధికారులందరూ నాలాంటి గడుగ్గాయ శిష్యుడు వస్తే అప్పుడు తెలుస్తుంది మీ అందరికీ అర్థమైందండి నా ప్రశ్నలన్నీ ఇలాగే ఉండేవి నేను ఇలాగే పాఠం నేర్చుకున్నాను ఎందుకన్న ప్రశ్నకు సమాధానం దొరకకపోతే నువ్వు ఎప్పటికీ జ్ఞానివి కాలేవు గుర్తుపెట్టందరూ జ్ఞానులు అని అనిపించుకోబడాలి అంటే తిరిగి ప్రశ్నేస్తే సమాధానం చెప్పాలి ఎందుకు కర్మేంద్రియం కర్మ అంటే ఏమిటి కర్మ అంటే ఏమిటి కర్మ అంటే ఏమిటి మళ్ళీ ప్రశ్న మొదలుపొట్టారు కర్మలో భాగాలు చెప్పేటప్పుడు పెద్ద ఉపన్యాసం చెప్తారు మీరు అందరు నాకు కావాల్సింది కర్మలో భాగం కర్మ అంటే ఏమిటి కర్మ అంటే ఏమిటండి ఎప్పుడో వందేళ్లకు పోవలసిన వాడు యాభై ఏళ్ళకే పోయాడు ఏమన్నావు అంటే అప్పుడు ఒకసారే కర్మ అంటాం అనమాట ఇంకెప్పుడు జీవితంలో కర్మ అనమాట పరిగెడుతూ వచ్చాడు పిల్లాడు దామ్మని బోర్లా పడ్డాడు ఏడుచేడు ఏమన్నావుడు పరిగెడుతున్నాడు పడ్డా ఇవాడే పడ్డాడు కాబట్టి ఏమన్నావు వివాహం అవలేదు ఏమన్నావు అదేంటి అంటే అన్నీ నెగటివ్గా అంటే జరగవలసినవి జరగకపోవడం లేకపోతే జరగకూడనవి జరగడం అప్పుడు మాత్రమే కర్మ కర్మ అంటే ఏమిటి మరి ఇప్పుడు కనురెప్పలు వేసి తీయడం కూడా కర్మే కనురెప్పల అరుస్తున్నావు లేదా అది కూడా కర్మే ఎందుకని అలా చెప్పాము ఎందుకని అలా చెప్పాం శాస్త్రంలో ఏది చెప్పినా గురువుగారు ఏది చెప్పినా దాని వెనకాల ఒక వెయ్యి పేజీల గ్రంథం ఉంటుంది అనమాట వెయ్యి పేజీల స్టోరీ ఉంటుంది అంత ఉంటేనే కానీ వాళ్ళు వాడు కాబట్టి ఇప్పుడు మనం ఆ వాక్యం ద్వారా ఏం చేయాలి ఆ వెనకాలేముందో తెలుసుకోవాలి అర్థమైందండి ఇప్పుడు కర్మ అంటే ఏమన్నా గుర్తుండాలని నేను అలా చెప్తాను అనమాట మీకు కర్మ అంటే ఏమిటి కనురెప్ప వేసి తీయడం కూడా కర్మే ఎందుకని అలా చెప్పాము అంటే కనురెప్పలు వేసి తీసినప్పుడల్లా నీలో ఆలోచన కదులుతుంది అలా అన్నావు లోపల ఒక ఆలోచన పుట్టడం పోవడం కూడా అయిపోయింది కనురెప్పలు వేసి తీసినప్పుడల్లా లోపల ఒక ఆలోచన పుడుతోంది పోతుంది ఇది లోపల జరిగిపోయే పని దానికి బయట ఎలా తెలుస్తుంది ఇప్పుడు ఇందాక మనం ఏదో లెక్కేసామే శరీరం ప్రాణం మనసు బుద్ధి నేను అంతేనా కదా శరీరం ప్రాణం మనసు బుద్ధి నేను నేనెవరు నేనెవరుసం నేనేవరు కర్త నేనెవరు కర్త ఇది బాగా గుర్తుపెట్టుకోండి నేనెవరు కర్త వీడేమైనా చెయ్యాలా వద్దా చెయ్యాలా చెయ్యాలంటే ఏం కావాలి పనిముట్లు కావాలి శాస్త్రభాష బాగా వచ్చేసిందండి పనిముట్లు కావాలి ఏమిటా పనిముట్లు వీడి చేతిలో పనిముట్లు నేను చేతిలో పనిముట్లు మీరింట్లో వంట చేయాలా వద్దా వంట చేయాలంటే ఏం కావాలి కారణాలు కావాలి అంటారా మీరు ఇప్పుడు అక్కడికి వెళ్ళి అంటే ఏమన్నారు అప్పుడు వాళ్ళు కాస్త అర్థమయ్యే భాషలో మాట్లాడు అన్నారా లేదా మనం ఎప్పుడు ఏమాటలం వేదాంతం నేర్చుకున్నవాడు వాడు ఏదో కొమ్ములు వచ్చినట్టుగానో కొండ మీద ఉన్నట్టుగానో ఉంటే సరిపోతుందా పనికిరాదు కదా సామాన్యంగా ఉండాలి సామాన్యంగా వ్యవహార శైలిలు అందరితో కలిసి జీవించాలి కానీ నువ్వు ఉండాలి సమయం వచ్చినప్పుడు వాడి కంటే నువ్వు ఎంతో వెయ్యి రెట్లు కాదు లక్ష రెట్లు సమర్థుడవై ఉండాలి లక్ష రెట్లు శాంత శాంతంతో మూర్తిభవించిన వాడువై లక్ష రెట్లు ధైర్యవంతుడవై ఉండాలి లక్ష లక్ష అంటున్న వాళ్ళు ఎక్కడికో పోల్చడానికి వీలు అంత ధైర్యం ఉండాలి అంత శాంతం ఉండాలి అంత సమర్థత కూడా ఉండాలి వాటన్నిట్లో వాడు లోపం అవునా కదా అర్థమైందంటే అమ్మగారి ధైర్యం ఎప్పుడు చూడాలి పిల్లవాడికి ఏమైనా అయినప్పుడు చూడాలి ఇంతైనా కాదా ఆవిడికి ఏమన్నా పెద్దగా బాధపడదు పిల్లవాడికి ఏమైనా అవ్వగానే ఈవిడికి పరుగు అందుకుంటుంది ఇంతేనా కాదా ఎందుకని ఎందుకని అది ఏదో అటాచ్మెంట్ అంట ఏమిటి అటాచ్మెంట్ అంటే ఏమిటి అటాచ్మెంట్ అంటే ఇప్పుడు మనకేమైనా అటాచ్మెంట్లు ఉన్నాయా లేవా రోజువారీ జీవితంలో ఉన్నాయా లేవా ఏమిటి అటాచ్మెంట్ వాట్ ఈజ్ అటాచ్మెంట్ వా ఇంకేమైనా ఉందా ఇంకేనా అటాచ్మెంట్ అండి కర్త కరణముల ద్వారా క్రియలయందు ప్రేరణ పొందడమే కర్మ ర్త కరణములను ఉపయోగించి క్రియలలో పని చేయాలి వద్దా పని చేయాలంటే ఏముండాలి ప్రేరణ ఉండాలి స్పందన ఉండాలి స్పందన లేకపోతే నువ్వు అట్టా కూర్చుని ఉన్నావు అమ్మ పిల్లాడు బర్ర పరిగెట్టాడు డోమను పడ్డాడు చూస్తూ కూర్చున్నావు ఎవరు కర్త ఎవరు అప్పుడేమన్నారు మీ భర్త గారు ముందు రామాలయానికి వెళ్తాం మానేసి అప్పుడు కొద్దిగా బాగుపడతావు అర్థమైందండి అట్లా అనొచ్చా కాబట్టి అర్థం ఏమిటి ఇప్పుడు అట్లా వినియోగించేది కాదు ఇది కానీ నీ లోపల ఏం జరిగింది ఇప్పుడు కర్త కరణములు క్రియలు క్రియలు ఎక్కడ ఉన్నాయి బయట అర్థమైందండి ఈ కర్తకి ఆ క్రియల ఎందు ఈ కర్ణముల ద్వారా పనిచేయాలి అంటే ఒక ప్రేరణ ఒక స్పందన ఉండాలి అవతా అది కర్మ అర్థమైందండి ఇప్పుడు కర్మ అంటే ఏమిటి ర్త కరణములతో క్రియలందు పని చేయుటకు ప్రేరణ పొందడమే కర్మ అర్థమైందండి అంటే ఒక ప్రేరణ వస్తే తప్ప కర్మేంద్రియాలు పనిచేయవు ప్రేరణ లేకుండా అర్థమైందా మీ ఇంట్లో మీరు రోజు ఉన్నారా మీ బజార్లో రోజు అందరూ వస్తుంటారా వెళుతుంటారా లేదా వస్తుంటారా వెళుతుంటారా లేదా మీరు ఒక్కరే ఉంటారా వస్తుండారా వెళ్తుంటారా వచ్చిన వాళ్ళందరికీ ఓ బిడికెడ్ అన్నం పెడుతుంటావా పెట్టవా వచ్చిన వాళ్ళందరికి పెడతావా వచ్చిన వాళ్ళందరికీ పెడతావా పెట్టవుగా ఏం లేదు అటాచ్మెంట్ లేదు ఏమిటొచ్చింది మరి ఎప్పుడు వచ్చింది నీ కాళ్ళు అట్టుకున్నాడు అడిగడు అమ్మా అన్నం పెట్టో ఏమన్నాప్పుడు ఇది టైం కాదన్నావా ఇది టైం కాదన్నావా ఏమన్నాడు ఎందుకని ఎందుకని ఇలా మీ రోజువారీ జీవితాన్ని స్పష్టంగా వేదాంత దృష్టికోణంలో నుంచి చూడాలి చూసి ఇప్పుడు ఏం చేయాలట ఓహో కర్మేంద్రియాలను ఎందుకు పెట్టాము లోపల లోపలెక్కడో ఒక ప్రేరణ వస్తుంది ఆ ప్రేరణ ఏమైంది టకా టకా టకా టకా టకా మెట్లు దిగి వస్తుంది ప్రేరణ ఎక్కడొచ్చింది నేను దగ్గర వచ్చింది ప్రేరణ ఎక్కడొచ్చింది నేను దగ్గర వచ్చింది నేను దగ్గర వచ్చిన ఏమయ్యాడు దేనికి ఇచ్చాడు ముందు అహంకారానికి ఇచ్చాడు అహంకారం నుంచి చిత్తానికి ఇచ్చాడు చిత్తం నుంచి బుద్ధికి ఇచ్చాడు బుద్ధి నుంచి మనసుకి ఇచ్చాడు మనసు నుంచి ప్రాణానికి ఇచ్చాడు ప్రాణం లేకపోతే ఏం చేస్తావు ప్రాణానికి ఇచ్చాడు ప్రాణం నుంచి శరీరానికి శరీరంలో మళ్ళా ఏం చేశాడు కర్మేంద్రియాలు ఎంత దూరం దిగి వచ్చిందో చూడండి ఇంత పని ఎంతసేపట్ జరుగుతుంది అనగానే తక్కువ అక్కడ మొదలైంది మిగిలినటువంటి ఇంద్రియాలలో ఎంత ఫాస్ట్ గా జరుగుతుందా అంటే మిగిలిన కర్మేంద్రియాలు ఏంటి వాకు పాణి పాద పాయు ఉపస్తారు కదా అంతేనా కదా అంతేనా కదా మిగిలిన వాటిల్లో ఇంత ఫాస్ట్గా ఉండదు ఇప్పుడు ఈ చేత్తో ఇవ్వాలండి చేత్తో పట్టుకు గుర్తుంటుంది ఇవిడ ఇవ్వదు ఇస్తుందే అంత తొందరగా ఏమి ఇవ్వదు అవునా కదా ఎందుకని ఇచ్చే ముందు పదిసార్లు ఆలోచించాలండి మాట్లాడే ముందు అదర్లే అదక్కర్లేదండి బాబు మాది ఇక్కడ అనుకోగానే వాంతి చేసుకోవడం కాబట్టి మాట్లాడటం అంటే ఏమిటంటే ఎదుటివాడి మీద వాంతి చేసుకోవడం ఎవరైనా వాంతి చేసుకుంటే ఏం చేస్తారండి మీరు ఎదుటివారి మీద వాంతి చేసుకుంటే వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు అంటున్నాడా లేదా కనీసం వాడు మంచివాడేమంటాడు ఏమిటిది వాట్ ఈస్ దిస్ అంటున్నాడా లేదా కానీ మరి మనం మాటలని ఎలా వాడుతున్నాం ఇప్పుడు అదేగా ఈ వాంతి నోటి ద్వారానేగా వచ్చేది ఇప్పుడు మనకు తోచిన మాటలన్నీ ఎదుటి మీద వాంతి చేసుకున్నామండి ఏమైపోతుంది అసంబద్ధం కదా అది సరైన క్రమం కాదుగా జీవితంలో కాబట్టి నేను దగ్గర నుంచి వాగింద్రియమైనటువంటి మాట వరకు వచ్చే లోపలే ఎన్ని గేట్లు ఉన్నాయి ఇప్పుడు బోల్డ్ గేట్లు ఉన్నాయా లేదా ఏదో గేట్ వెయ్యాలా అవతా వెయ్యాలిగా నేను దగ్గరన్నా వెయ్యాలి అహంకారం దగ్గరన్నా వెయ్యాలి చిత్తం దగ్గరన్నా వెయ్యాలి బుద్ధి దగ్గరన్నా వెయ్యాలి మనసు దగ్గరన్నా వెయ్యాలి కనీసం ప్రాణం దగ్గరన్నా వెయ్యాలి అక్కడ కూడా వెయ్యాల కనీసం దీని దగ్గర వెయ్యాల సీల్ వేసుకోవాలి అంతేనా కాదా మరిన్ని గేట్లు ఉన్నాయా లేదా మరి ఏమైనా ఆపుతున్నావా ఏమైనా ఆపిన సందర్భాలు జీవితంలో ఏమైనా కనబడుతున్నాయా కనబడుతున్నాయా లేదా ఎప్పుడు కనపడ్డాయి అక్కడ ఏం చేసావు అప్పుడు ఇట్లా వెళ్ళాలా అప్పుడు అప్పుడు ఎలా వెళ్ళావు ఈ వెనక్కి నడవడానికి ఈ వెనక్కి నడవడానికి ఈ బయటికి నడవడానికి నేను అందుకే పుస్తకాల్లో మాటలు మాట్లాడితే మీకు బయట మీ నిజ జీవితంలో మాట్లాడుతున్నా మళ్ళీ పుస్తకాల్లో మాటకు మీకు మళ్ళీ తేడా రాకుండా సమన్వయం చేస్తున్నాను దీని ఏమన్నారు ప్రవృత్తి నేనేమన్నారండి ప్రవృత్తి ఇటు వెళితే వృత్తి ఇది బాగా తెలుసు అదేగా చెప్పేది నేను ఇప్పుడు నేనేమంటున్నానంటే మీ నిజ జీవితంలో రోజువారీ జీవితంలో ఇలా గుర్తు కూర్చున్నట్టే మీకు బలంగా గుర్తుంటాల్ అప్పుడు అప్పుడు వాంతు చేసుకోవేగా ఇప్పుడు ఇప్పుడు మీరు అందరూ కూడా రేపటి నుంచి ఇప్పుడు ఇంటికి వెళ్ళగానే ఏం చేయాలి రామాలయంలో మనం ఏం నేర్చుకున్నావు అర్థమైందండి ఇట్లా వెళ్ళిపోకూడదు ప్రవృత్తిలో ఉండకూడదు అర్థమైందండి ఎందుకు ఎందుకో చెప్పండి ఎందుకు నివృత్తిలోనే ఉండాలి సాధకుడివని నువ్వు నిరూపించబడాలి అంటే మొట్టమొదటి పరీక్ష నువ్వు ఎలా మాట్లాడతావో చూస్తే ను సాధకుడు అవునో కాదో చెప్పి ఇందాక చెప్పే ఏ పరీక్షలు ఉంటాయి ఏమన్నారు మీరు బోల్డ్ పరీక్షలు ఉంటాయి అన్నారు ఏ మొదటి పరీక్ష ఏమిటి వాక్ సంయమనం యన వజ్రాలు తూచినట్టు మాట్లాడతాడండి ఎట్లా మాట్లాడాలట బియ్యం దూచినట్టు మాట్లాడాలా ఇసక తూచినట్టు మాట్లాడాలా వజ్రాలు తూచినట్టు మాట్లాడాలా మనం ఇప్పుడు ఎలా ఉన్నాం ఏమో లెక్కేసుకోవాలి ఎవరికి వాళ్ళు బియ్యం తూచినట్టుగా ఉన్నాము ఇసక తూచినట్టుగా ఉన్నాము ఇసగంటా తోస్తాము లారీలో తోస్తాం ఇసకెంటా తోస్తాం లారీలు అంటే వాడు మాట్లాడడం మొదలు ఇంక జీవితంలో వాడు ఆపడనమాట అది ఇసకలాగా తోతాడు కనీసం బియ్యంలా తోతటం బియ్యంలా చూస్తే ఏం చేస్తావు బస్తాలలా తోస్తావు మాట అది సంగతి వజ్రాలు చూస్తే అన్నా కదా మాటలు ఎలా ఉండాలండి ఇప్పుడు వజ్రాల వలె ఉండాలి అప్పుడు కర్మేంద్రియం యొక్క పనితీరు నుంచి నువ్వు వెనక్కి తీసుకున్న వాడు అవుతున్నావు విత్ డ్రా ఏమంటారు దీన్ని విత్ మనం బ్యాంకులో నుంచి విత్డ్రా చేస్తున్నావు లేదా అలాగే మనం కూడా ఏం చేయాలంటే ఇప్పుడు వెనక్కి తీసుకో సరే వాక్ నుంచి వెనక్కి తీసుకున్నామండి తీసుకుంటే ఎక్కడికి పోతాం ఇది మూసేసాక ఇప్పుడు ఒక ఈ కోటకి శరీరం అనేటటువంటి కోటకి సింహద్వారం ఏది ఇదే అర్థమైందండి సింహద్వారం ఏంటి ఇప్పుడు ఏం చేసాం ఒక తాళం వేసాం అర్థమైందండి ఇది తాళం వేయగానే ఎవరు బాగా పనిచేస్తారు ఇంక గిరా గిరా గిరా ఆగకుండా తిరిగిపోతుండది ఇప్పటి వరకు ఏదో ఒక అవుట్లెట్ ఒక డ్రైనేజ్ ఉంది ఇలా పడిపోతుంది డ్రైనేజ్ వంటి బయటికి వెళ్ళిపోయింది అర్థమైందండి కానీ ఇప్పుడు ఏమైపోయింది మాట్లాడబడతాయి ఎప్పుడు ఎందుకంటే రామాలయానికి వెళ్తున్నాం కాబట్టి నివృత్తి మార్గంలో ఉన్నాం కాబట్టి సాధకుడు అయ్యావు కాబట్టి అని చెప్పుకున్నావు కాబట్టి గురువుగారిని ఆశ్రయించానని చెప్పుకున్నా గురుదము పట్టితినని చెప్పితివేని అని ఒక అందార్థం ఉంటుంది కాబట్టి మీరు చెప్పేటటువంటి చేసేటటువంటి జీవించేటటువంటి జీవన విధానంలో మీ గురువు గారిని చూస్తారు మీ కుటుంబం ఇదే మీ గురువు చెప్పింది అప్పుడేమైపోయింది చెడ్డ పేరు వచ్చింది మీకు రాలా అర్థమైందండి ఆ పీఠం మీద కూర్చొని చెప్తున్నారే వాళ్ళకు వస్తాయి అనమాట నువ్వు శిష్యుడు చేసిన పాపంలో యాభై శాతం గురువుగారి ఖాతాలోకి వస్తుంది పూర్ణాధికారులందరూ జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఈ విషయాన్ని గ్రహించవద్దు ఎంతమందిని అయితే నువ్వు శిష్యులుగా భావిస్తున్నావు ఉపదేశం ఎవరు సాక్షిగా ఇచ్చావు ఎవరు సాక్షిగా ఇచ్చావు ఎవరు సాక్షిగా ఇచ్చావు ఈశ్వర సాక్షిగా ఇచ్చాం ఉపదేశం ఎవరి సాక్షిగా ఇచ్చాం ఈశ్వర సా వాడినే మారుస్తావు మిగిలిన వాళ్ళనైతే కాసేపు ఆ సందు ఈ సందు తిప్పి ఏమార్చవచ్చేమో కానీ ఈశ్వరుని ఏమార్చలేవుగా కాబట్టి ఉపదేశం ఈశ్వర సాక్షిగా ఇచ్చినప్పుడు నీకు ఏమని చెప్పాము బాబు ఈశ్వర సాక్షిగా నిన్ను నేను శిష్యుడుగా ఒప్పుకుంటున్నా అన్నాడా లేదా అన్నప్పుడు ఏమయ్యావు శిష్యుడు గారి పాపంలో ఓ యాభై శాతం పుచ్చుకోవడమే కాబట్టి శిష్యుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి ఎందుకు శిష్యులు జాగ్రత్తగా ఉండాలో చెప్తున్నా ఎందుకు గురువు గారు కూడా శిష్యుల్ని ఎంపిక చేసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలో కూడా చెప్తున్నా ఇదివరకు కనపడ్డ వాళ్ళందరికీ పాఠం చెప్పలే ఇదివరకు కనపడ్డ వాళ్ళందరికీ ఉపదేశం ఇవ్వలే దానికి నియమం ఉండేది ఎలాగో ఒక సంవత్సర కాలం పాటు సాధన చతుష్టయ సంపత్తిని చెప్పేవాడు సాధన చతుష్టయ సంపత్తి నేర్చుకోవాలని ఎంతటేం ఒక సంవత్సర కాలం ఆ సంవత్సర కాలంలో నీకు సాధన చతుష్టయ సంపత్తి బాగా నీకు స్వాధీనమైంది అని నిరూపితమైతే అనేక సందర్భాలలో చూస్తారన్నమాట నువ్వు నిరూపించబడాలి ఖండితంగా తీవ్రమైనటువంటి ముముక్షువే అనేటటువంటి నిరూపణ అయినప్పుడు మొదటి అలా ఇచ్చేవాడు మాకు అలాగే ఇచ్చారు మేము వెళ్ళాం మేము వెళితే ఏమన్నారు రోజు వెళ్ళేవాడిని పొద్దున మధ్యాహ్నం సాయంత్రం పొద్దున మధ్యాహ్నం సాయంత్రం వేరే పని పాటాలేదు ఉద్యోగం మిగిలిన టైం అంతా గురువు గారి దగ్గరికి వెళ్ళేవాడిని ఏం చెప్పేవాళ్ళు కాదు ఏమీ చెప్పేవాళ్ళు కాదు కనీసం మాట్లాడేవాళ్ళు కాదు మీ గురువు గారు అందరం చాలా కనీసం వస్తే కూర్చోబెట్టి కాఫీలు టీలు ఇచ్చి మంచినీళ్ళు ఎత్తి పాఠం చెప్పి ఓదార్చి మిమ్మల్ని పాఠం చెప్పి పంపిస్తున్నారు మా గురువుగారు ఏమి పాఠం చెప్పేవాడు కాదు అలా కూర్చుని ఉండేవారు అంటే నేను వెళ్లేవాడిని పక్కన ఇలాగే కూర్చోసుకుని కూర్చునేవాడిని మా వారి శ్రీమతి గారు అమ్మగారు అబ్బాయి పొద్దున మధ్యాహ్నం సాయంత్రం వచ్చిపోతున్నాడు కదా ఏమన్నా చెప్పచ్చు కదా ఏంటి చెప్పేది ఇంకేం అడుగుతాం ఏమైనా అడుగుతామా ఇప్పుడు ఇంక అడిగేది ఇది మళ్ళా ఏమరే నాకేం ప నాదే నేను ఎందుకు కలిసిపోవాలి ఆయనకి ఇప్పుడు కాకపోతే ఎప్పుడప్పుడు చెప్పాలనిపించినప్పుడైనా చెప్తారుగా సరే చూద్దాం ఆయన బలం ఎక్కువ మన బలం ఎక్కువ అంతేనా కదా ఆయన ఏం చేసాం నిరీక్షణ ఈ సాధన పేరు ఏమిటండి నిరీక్షణ రోజు వెళ్ళేవాడిని ఆయన నన్ను వద్దని లేదుగా రావద్దని వెళ్ళేవాడిని కూర్చునేవాడిని అంటే ఏ మాట మంతి పలుకు ఏవూ లేవు ఎంతసేపు అని కూర్చుంటావు గంటల తరపు అలాగే కూర్చున్నావాడిని ఇలా కొంతకాలం జరిగిందనమాట కొంతకాలం జరిగిన తర్వాత నెల రెండు నెలలు మూడు నెలలు జరిగింది వారి కొద్దిగా దగ్గర వాళ్ళు ఉంటారుగా గురువు గారికి దగ్గర వాళ్ళు ఉంటారా లేదా వెంకటేశ్వరరావు గారు సమకాలీకులు సమవయస్కులు అబ్బాయి మూడు నెలల నుంచి వస్తున్నాడు అన్నారు అంతకంటే అనేది ధైర్యం లేదన్నమాట వస్తే అన్నారు ఏమైనా చెప్పొచ్చు కదా అన్నారు ఏమిటి చెప్పేది చూసి నేర్చుకోమను ఏమన్నారు చెప్పలేదా ఇప్పుడు మూడు నెలల తర్వాత ఒక మాట చెప్పారు ఏం చెప్పారు అయిపోయాయి ఫినిష్డ్ నేను దానినే ఉపదేశంగా స్వీకరించాను ఎందుకని భగవాన్ రమణలు ఏమన్నారు వచ్చిన చోటుకే పో అన్నారు ఒక ఆయన కష్టాలు పడి ఎక్కడి నుంచో వచ్చి మూడు నెలల పాటు అరుణాచలంలో ఇదే పని ఆయన ఎడ్లతో అటు వెళ్ళేవాడు వెళితే తీరా ఓ చోట కూర్చున్నాక ఆయన మూడు నెలల నుంచి వచ్చిపోతున్నాడు మీరు ఎడ్లతో అడుగుతున్నాడు కొద్దిగా ఇంత చూడండి అని ఆయనకి మరపెట్టుకున్నారన్న ఆయన అడిగే అవకాశం లేదు ఆయన నుంచి చూసి వచ్చిన చోటుకే పో ఆయనకేమర్థమైంది ఎక్కడో నా సంసారం ఉంది అక్కడ నుంచి వచ్చాను కదా అక్కడికే పొమ్మన్నారు అనుకుని ఇంకా చేసేది ఏముంది వచ్చిన చోటికే పొమ్మన్నారు కదా అని అరుణాచలం పైనుంచి పండుగ నుంచి దిగు వచ్చేస్తున్నాడు వచ్చేస్తుంటే వీళ్ళు అడిగారు ఏంటి వెళ్ళిపోతున్నావు వచ్చిన చోటికే పొమ్మన్నారు అందుకని వెళ్ళిపోతున్నారు మూట అమలు లేసిన ఏమన్నారు అని అడిగారు ఏమన్నారు వచ్చిన చోటికే పో అన్నారు ఏమిటి మౌన స్వామి మీతో మాట్లాడారా అని అడిగారు అవునయ్యా బాబు వచ్చిన చోటుకే బొమ్మన్నారు అన్నారు నీకేం అర్థమైందని అడిగాడు మూటాములే సర్దుకుని నా బొంబాయి నేను వెళ్తున్నాను వచ్చిన చోటుకే పోంటే మూటాములే సర్దుకుని బొంబాయి పోవడం కాదయ్యా ఒక స్థానం నుంచి నువ్వు వచ్చావు ఒక స్థితి నుంచి నువ్వు వచ్చావు మళ్ళీ ఎక్కడికి చేరాలడా నీ మూలాన్ని నువ్వు గుర్తెరిగిపో నీ మూలాన్ని నువ్వు గుర్తెరిగిపోతే నువ్వే లేకుండా పోతావు నీ మూలాన్ని నువ్వు గుర్తెరిగిపోతే నువ్వే లేకుండా పోతావు ఇది గొప్ప ఉపదేశం అయ్యా నీకు తెలీదు వేదాంతం మొత్తం మీద చిట్ట ఉపదేశం ఏదైతే ఉందో ఆ చిట్ట ఉపదేశమే ఇది అని వాళ్ళు విడమర్చి చెప్పారు ఇప్పుడేం అర్థమైంది ఆయనకి మళ్ళా మూటామల్లె పట్టుకుని మళ్ళా కొండక్కాడు అర్థమైందా అట్లాగే మాకేం చెప్పారు చూసి నేర్చుకో నేను దాన్నే ఉపదేశంగా స్వీకరించాను మరి చూసి నేర్చుకోవాలంటే ఏం చేయాలండి మనం ఎక్కడో ఆయన ఎక్కడో ఆరు నెలలకు కలిస్తే అయ్యే పనేనా మరి ఏం చేయాలి ఆయన ఎటు వెళితే మనం కూడా అటే చూసి నేర్చుకోవాలి అవుతా చూసి నేర్చుకోవాలంటే ఏం చేయాలి అంతే పని ఆయన ఎట్లెళితే అటే వెళ్ళేవాడిని ఇటు తీసుకెళ్లమంటే అటు తీసుకెళ్లేవాడిని ఎక్కడికి వెళ్ళామంటే అక్కడికి వెళ్ళేవాడిని ఏం తినమంటే అది తినేవాడిని ఎలా ఉండమంటే అలా ఉండేవాడిని ఏం చెయ్యమంటే అది చేసేవాడిని ఇది అదే లేదు సర్వం కూడా అన్నీ ఆయన చెప్పినట్టే మొత్తం అప్పట్లో ఎర్రటి ఎండాకాలంలో కాళ్ళకు చెప్పులు లేకుండా నడిచేవారు వాళ్ళు ఒంటి లేకుండా కాళ్ళకు చెప్పులు లేకుండా నేను అదే ప్రాంతంలో ఎండిఓ అధికారిగా పనిచేస్తుండేవాడిని ఒంటి మీద చొక్కా లేకుండా నడిచే అవకాశం నాకు లేదు కానీ కాళ్ళకి చెప్పులు లేకుండా నడిచే అవకాశం కాళ్ళకి చెప్పులు లేకుండా నడిచేవాడిని ఆయన ఒక రెండు కిలోమీటర్లు పది నిమిషాల్లో నడిచేసేవాడు పెద్ద పెద్ద అంగలు ఆజానుభావు ద్వారా అలా నడిచేసేవాడు ఆయన వెనకాల పొరుగే మనం నడిస్తే లాభంలా పొరుగే ఆ పరిగెట్టేవాడిని కొంతకాలం అట్లా జరిగిపోయింది కొంతకాలం తర్వాత ఆయన నడవలేని అవస్థ వచ్చింది వస్తే సైకిల్ ఆయన తొక్కే సైకిల్ అనమాట నాకు కాళ్ళు సైకిల్ ఎక్కి మనం అక్కడికి వెళ్దాం అనేవారు ఎక్కడికి వెళ్ళామో తెలియదు ఎక్కేవాడిని ఆయన ఎక్కించుకుని ఆయన వెనకాల ఎక్కించుకుని ఆయన ఆజానుబాహులు ఎనభై తొంభై కిలోలు ఉండేవారు నేనెంత ఉండేవాడి యాభై కిలోలు ఉండేవాడి ఈ సైకిల్ నడిస్తేగా అసలు ముందుకి ఎంత దక్కినా ముందుకు నడవదే అట్లాగే వెళుతూ వెళుతూ ఉంటే ఇక్కడాపు ఇక్కడా ఇక్కడ ఆపు అటు కుడి చదివేవ దిప్పు అంటే ఏడాది చదివదిప్పు అనేవాళ్ళు కానీ మన స్పృహలో ఉండేవారు కాదు అర్థమైనా ఇలా అలాంటి గురువులను ఆశ్రయించి నేను నడిచాను సాధన చతుయ సంపత్ వచ్చినట్టా రానట్ట నిత్యానిత్య వస్తువేగం వచ్చినట్టా రానట్ట ఏమూత్రార్థ ఫలభోగ సమాధి చట్క సంపత్తి వచ్చినట్టా రానట్ట ముముక్షత్వం ఎందుకని చుట్టూ ఉన్న ప్రపంచం అడిగేవాళ్ళు ఏంటి రా నీకు పోవాల నాకు అర్థం కాదు ఆయన ఏమిటి నువ్వేమిటి తొక్కడం ఏమిటి ఆ తీసుకెళ్ళడం ఏమిటి ఎండ ఆ నడవడం నా లక్ష్యం ఏమిటి మోక్షం నా లక్ష్యం ఏమిటి మోక్షం కాబట్టి పనిచేస్తాం నా లక్ష్యం మోక్షం కాదు అప్పుడు నేను కూడా ఏం చేస్తాను కాబట్టి సాధకుడు అయిన వాడికి సాధకుడు కానివాడికి నిజ జీవితంలో ఎంతో నిర్దిష్టమైనటువంటి భేదములు కనపడతాయి అర్థమైందా నేను అప్పుడు గ్రహించా అన్ని నెలల పాటు ఎందుకు నన్ను రమ్మన్నారో నాకు అప్పుడు అర్థమవ్వలే కారణం ఏమిటంటే అంతకు ముందు నేను నాకు కూడా ఇసకలారీ మాట్లాడడం ఉండేదనమాట వేదాంతమే మాట్లాడేవాడిని కానీ ఏం మాట్లాడుతున్నానో తెలిసేది కాదు చాలా పుస్తకాలు చిన్నప్పటి నుంచి చదివి చదివి చదివి చదివి ఉండటం వల్ల ఆ పుస్తకాల బరువు అంతా నెత్తిలో బాగా ఎక్కేసింది అనమాట ఎడా పెడా ఎడా పెడా ఒక మాట అంటే చాలు ఎడాపెడా మాట్లాడేసేవాడిని ఆ మాట్లాడటం మొదలు పెడితే రెండు గంటలు మాట్లాడటం ఆపకుండా మాట్లాడేవాడిని ఇది గమనించారనమాట ఈ అబ్బాయిలు ఉన్న దోషం ఏమిటి ఓహో వీడికి వజ్రాల వలె మాట్లాడటం రాదు వచ్చేటి చేయాలంటే ఏం చేయాలి వచ్చేటి చేయాలంటే ఏం చేయాలి రోజు పొద్దున్నే ఆరింటికి వెళ్ళారా కూర్చు తొమ్మిదింటి వరకు కూర్చోవు మళ్ళా పో పని చేసుకో ఒంటి గంటకు రా మళ్ళా కూర్చోవు మూడింటి వరకు కూర్చోవు మళ్ళా మళ్ళా రా ఆయన ఏం నువ్వే వెళ్ళాలి ఎవరికోసం నీ కాలుష్యం నువ్వే పోగొట్టుకోవాలి వాక్ సమయమని వచ్చేటి చేసుకోవాలి కదా ఉన్నా కదా అలా ఒక మూడు నెలల పాటు పొద్దున మధ్యాహ్నం సాయంత్రం చేసేటప్పటికి ఏమైపోయింది సైకిల్తో కూడా పని లేదా ఎందుకని మౌనం ఉండి ఉండి ఉండి ఉండి ఉండి ఉండి ఉండి ఒక మహానుభావుడు ఆశ్రయంలో ఉండేటప్పటికీ ఏమైపోతావు ఆయన ప్రభావం అంతా నీ మనసు మీద బుద్ధి మీద నువ్వేం కోరక్కర్లా ఆయన ఆశ్రయంలో ఉంటే చాలు నీ మీద ప్రభావితం నా మీద అలా ప్రభావితమైనవి వాటిని ఆ రిసీవ్ చేసుకోవడం మొదలుపెట్టారు అర్థమైందండి మీరందరూ మీ గురువుగారి యొక్క ఏం చెప్తారనే దాన్ని రిసీవ్ చేసుకుంటున్నారా గురువుగారి యొక్క మనసుని రిసీవ్ చేసుకున్నారా గురువు గారి యొక్క హృదయాన్ని రిసీవ్ చేసుకున్నారా గురువు గారిలో ఉన్న చైతన్యాన్ని రిసీవ్ చేసుకుంటున్నారా గురువు గారిలో ఉన్నటువంటి బ్రహ్మనిష్టని రిసీవ్ చేసుకుంటున్నారా గురువు గారిలో ఉన్నటువంటి పరబ్రహ్మనిష్టని రిసీవ్ చేసుకుంటున్నారా గురువు దగ్గర అన్నీ ఉన్నాయి మనం ఏం తీసుకెళతున్నాం రోజు వచ్చి ఈ ప్రశ్న వేసుకోవాల రోజు వచ్చాం రోజు మధ్యాహ్నం రెండున్నర నుంచి సాయంత్రం ఐదింటి వరకు రెండున్నర గంటల సేపు ఇక్కడే ఉంటున్నాం కానీ గురువు దగ్గర నుంచి మనం ఏం పెట్టుకెళ్ళాము ఈ ప్రశ్నకు సమాధానం కావాలా అవుతాం అదేగా నిజమైన సమాధానం మిగిలిన సమాధానాలన్నీ కాసేపు మరి నితానిత్య వస్తు వివేకంతో గురువును పట్టుకోవడం అంటే ఏమిటి पट गुरु नित्य वस्तु विवेक पटना पड़कनाह मुद्रार्थ फलभोग विराग पड़कुना अंट पड़को अटे प्रपंच प्रपंचम नगे धैर्य नीकोचिंद తీసి పక్కకు పెట్టగలిగే సమర్థుడు అయ్యావా ఇందాక మూడు లక్షణాలు చెప్పాయి ధైర్యం సమర్థత శాంతం సాధకుడైన వాళ్ళు ఈ మూడు అఖండంగా ఉండాలి పలమానానికి సరిపోనంతగా ఉండాలి ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఇవేమి నాకు అవసరం లేదు మోక్షం తప్ప నాకు అన్యం అవసరం లేదు గురువుని మోక్షం కోసమే పట్టుకున్నాను నేను మిగిలిన వాటి కోసం పట్టుకోవాలా గురువు దేనికోసం పట్టుకున్నా మోక్షం కోసమే పట్టుకున్నా అన్యథాశం నాస్తి త్వమేవ శ అంటున్నావా లేదా రోజు ఏమిటంటే అర్థం అన్యథా శరణం నాస్తి నీవు తప్ప నాకు ఇంకా వేరే శరణు లేరు నీవు తప్ప నన్ను కాపాడగలిగిన వారు కూడా మరొకరు లేరు నీ వద్ద నుంచి గేం కావాలి తస్మాత్ కారుణ్య భావేన నా మీద నువ్వు కరుణతో చూడాలి కరుణ అనే భావంతో నువ్వు చూడాలి చూస్తే నాకు ఒకటి రావాలి ఏమిటది మోక్షం నీ కారుణ్య భావన వల్ల నేనేం పొందాలి మోక్షం పొందాలి నాకు అది తప్ప ఈ పద్ధతిగా గురువుని పట్టుకుంటే అప్పుడేమైంది శాసన చతుయ సంపత్తిలో ఎన్ని మార్కులు వచ్చినాయి ఎన్ని మార్కులు వచ్చినాయి పాఠం చదువుతున్నా ఇలాగే జగ్గయ్యపేటలో మా శ్రీమతి గారు మా అబ్బాయి ఉండేవాడు తలపల్ల పాఠం చదువుతున్నా చెబుతూ ఫోన్ వచ్చింది అయ్యా మీ ఆవిడ గారు మాట్లాడతారట మీ అబ్బాయి గారు సైకిల్లో కాలు పెట్టారట చోళ్లన్నీ కాళ్ళు గుచ్చుకున్నాయట ఒకసారి మీరు మాట్లాడండి సరే ఇవ్వండి ఫోన్ చేసి ఏంటమ్మా విషయం పిల్లవాడు కాల్లో వేంటి సైకిల్లో కాళ్ళు పెట్టాడు బాగా కాళ్ళు డ్యామేజ్ అయింది డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాము డాక్టర్ గారు ఫ్రాక్చర్ ఏమవ్వలేదన్నారు కానీ బాగా కాలు డ్యామేజ్ అయింది రక్తం బాగా పోయింది కట్టు బాగా కట్టారు కనీసం నెల రోజులు విశ్రాంతి తీసుకోవాలని చెప్పారు పిల్లవాడు స్కూల్కి సెలవా ఎవరో ఒకరు సహాయం లేకపోతే ఈ పిల్లవాడిని నేను మేనేజ్ చేయలేను నేను ఉద్యోగానికి వెళ్ళాలి ఈ పిల్లవాడిని చూడాలి కాబట్టి ఏం చేయాలి మీరు తత్క్షణమే బయలుదేరగలరు ఓహో అలాగా సరేనండి మంచిది అలాగే తెల్లవారేలోగా వస్తా సమాధానం ఏంటి తెల్లవారేలోగా వస్తా అది అదేమిటండి లేదు ఇప్పుడు ఇక్కడ పాఠం చెబుతున్నాం పాఠం ఎన్నింటికి పూర్తి ఉందో నాకు తెలియదు దీని తర్వాత ఇంకో పాఠం ఉంటే ఆ పాఠం కూడా పూర్తి చేసుకెళ్ళాలి ఎందుకనిట ప్రథమం గురు కార్యం ప్రథమం గురు కార్యం ద్వితీయం దైవ ద్వితీయం దైవ తృతీయం ఎవరు తృతీయం समाज समाज ृतीय साम चतु कार्य चतुर्धम प्रथम गुरी कार्य द्वितीय दैव कार्य सजहि चतुर्थय कार्यक्रम आचरवा ఏం చేసినట్టు ధర్మం ధర్మాచరణ చేశాను ధర్మాచరణ చేశాను నేను ధర్మంగా జీవిస్తున్నాను వాడి జీవితంలో ఏం కనపడాలంటే ఇప్పుడు ఈ క్రమం కనపడాలి ఇప్పుడు మనం రోజువారీ జీవితంలో ఇలాగే ఉన్నామా గురువు గారికి ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టామా ఏమండి గురువు ఏం చెప్పారు స్థితప్రజ్ఞవై ఉండు అన్నారు అంతేనా శ్రీకృష్ణుడు అర్జునుడికి ఏం చెప్పాడు భగవద్గీత అంతా ఏం చెప్పాడు ఏమన్నాడు స్థితప్రజ్ఞుడై ఉండు అన్నాడు ఆ ప్రజ్ఞలో స్థరమై ఉండి యుద్ధం చేయి అన్ని పనులు చేసుకో రాజ్యభారాన్ని నిర్వహించు నీ జీవితాన్ని కొనసాగించు కానీ ఎందులో ఉండాలి ప్రజ్ఞలో స్థిరమై ఉండాలి ఇప్పుడు మనం ఎక్కడన్నాం శరీరం ప్రాణం మనసు బుద్ధి ఎక్కడ ఉంటున్నావు ప్రశ్న వేసుకోవాలి ఆయా వ్యవహారం చేసినప్పుడు వాటి దగ్గర కలిసిపోతున్నామా విడిగా ఉన్నామా కలిసిపోతున్నామా కలిసిపోతే ఏమైంది ప్రవృత్తి విడిపోతే నివృత్తి యాజ్ సింపుల్ యాజ్ కలిసిపోయావు రోజు స్నానం చేసొచ్చి ఇలా బీరువా తలుపులు తెరిచావా తరవలేదా తెరిచావా ఏం కట్టుకోవాలి పైకి కిందకి లెక్కేసావా లెక్కలేదా దీనికి ఇది మ్యాచ్ అయిందా దానికి అది మ్యాచ్ అయిందా మ్యాచింగ్కి మ్యాచింగ్ అయిందా లేదా ఎక్కడికి వెళ్ళిపోయావు అప్పుడు ఏ స్థానానికి వచ్చేసాం అప్పుడు నన్ను ఇదా ఇద ఆలోచించండి ఇప్పుడు ప్రవృత్తిలో ఉన్నామా నివృత్తిలో ఉన్నామా ఎందుకని వ్యవహారంలో కలిసిపోయా నేననేది విడిగా లేదు అక్కడా అర్థం కదండి కట్టాలా పాత కట్టాలా పట్టుబట్టలు కట్టాలా నేత బట్టలు కట్టాలా రకరకాల వర్గీకరణాలు మనం పెట్టావా లేదా ఎందుకండి మరి అలాగా ఒక్కొక్కదానికి రకంగా తయారవ్వాలండి ఏమయ్యావుడు అవుతున్నావా లేదా అందుకనే దీన్ని ఇక్కడ పెట్టా ఇక్కడ పెట్టకుండా అర్థమైందండి కాబట్టి రోజువారీ జీవితంలో మనం ఎలా ఉండాలట వర్షక్రమంలో మడతెట్టావుగా ఏవైనా నువ్వు వేసుకునేవే కదండి నువ్వు కొన్నవేగా అవునా కదా దేని ఉపయోగమైనా ఏమిటి ఒకే ఉపయోగం నీ శరీరాన్ని కప్పడం తప్ప ఏ వస్త్రానికైనా అంతకుమించి ఎక్కువ ఉపయోగం ఉందా ఏమీ లేదు అవునా కదా మా శ్రీమతి గారు నాకు అన్ని బట్టలు గుర్తిస్తూ ఉంటుంది నేను ఎప్పుడు వెళ్ళి కొనుక్కోను సరే ఒక పదో ఉంటాయి అనుకోండి పదో పన్నెండు లైన్లో ఉంటాయి వేసేసుకుంటూ ఉంటా చే లైన్లో ఏదొస్తే అది వేసేసుకుంటాం ఇది కింద పెట్టు అది పైన పెట్టు అది వెనక పెట్టు తీసిపెట్టు అది పైన పెట్టు ఎందుకని అన్నీ ఒకే పట్లగా వెతుక్కో కర్లా అప్పుడు ఎక్కడికి వెళ్ళాము అప్పుడు ఎక్కడికి వెళ్ళాము ఆహా చూసారా ఎంత తేలికగా చెప్పేసి అయితే ఇప్పుడు మిమ్మల్ని అందర్థం కాదు గురువు గారి దగ్గరకు దేనికోసం పంపించాలి ఇప్పుడు గురువు గారికి కష్టాలు అర్థమైనా ఇప్పుడు పొరపాటు సన్యాసం ఎంతమందికి ఇవ్వాలంటే చాలా కష్టం అది తెలుసుకోవాలి మేము అదే చాలా ఈజీ అనుకుంటున్నారు సన్యాసం సన్యాసం అనంగానే సన్యాసం కాదమ్మా కర్మ సన్యాసమా కర్మఫల సన్యాసమా ఏది ఇక్కడే లేదు ఏకంగా కర్మఫల సన్యాసం ఎట్లా వెళ్తావుట్టికెగర్లేనమ్మా స్వర్గాన్ని గట్టాయి కురుతుంది అర్థమైందా కాబట్టి మనం నిజ జీవితంలో చూస్తే ఎలా ఉండాలి నా నా జీవితం గురించి మా శ్రీమతి గారు అడిగారు అనుకుంటే ఏం గొడవలేదండి బాబు కొత్త అయినా ఏదైనా ఒకటి ఆయనకి కాబట్టి ఎప్పుడు నీ జీవితం ఎలా ఉండాలి ఏ అంశంలో చూసినా నువ్వు ముముక్షండాలి మోక్షమే ప్రధానమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండాలి అర్థమైందా అని మిమ్మల్ని అన్నీ ఒకే రంగు నల్లచెరలో ఒకే రంగు తెల్లచెరలో కొనుక్కోమని నా ఉద్దేశం కాదు ఆ ప్రాధాన్యత నీ మనసులో లేకుండా పోవాలి అర్థమైందా నీ లోపల మనసులో ప్రాధాన్యతలు పనిచేస్తున్నాయి మనసులో ప్రాధాన్యతలు పనిచేసినప్పుడు ఏమయ్యావు అది తీసేస్తే కాబట్టి ఒక్క మనసే ఈ ప్రవృత్తికి కారణమవుతుంది ఆ ఒక్క మనసే నివృత్తికి కారణం ఎప్పుడు ప్రవృత్తిలో ఉంటుంది రజోగుణ తమోగుణ ధర్మాలతో ఉన్నప్పుడు ప్రవృత్తిలో ఉంటుంది ఎప్పుడు నివృత్తిలో ఉంటుంది సత్వగుణం గుణాతీతం సత్వగుణం గుణాతీతం కాబట్టి గుణాతీత లక్షణంతో వస్త్రధారణ చేయడం ఎట్లా గుణాతీత లక్షణంతో మాట్లాడడం ఎట్లా నన్ను తీసుకెళ్ళి అందరూ ఇట్లాగే బంధువులు అందరూ ఏదో సందర్భాల్లో వస్తారా అప్పుడు నన్ను కూడా రమ్మంటారు నా వల్ల పెద్ద ప్రయోజనమేముంది అక్కడ ఎందుకని ఈ పాఠం చెబితే బంధువులు వింటారా వింటారు కదండి నేనేమో ఈ పాఠానే తప్ప దేనికి పనికిరాను కాబట్టి వెళ్ళి అక్కడ కూర్చుంటా కూర్చుంటే ఏం జరుగుతుంటుంది వాళ్ళు హడావిడ్లో వాళ్ళు ఉంటారు ఓ బర్త్డేనో ఓ మ్యారేజ్ డేనో ఏదో జరుగుతూ ఉంటుంది అక్కడ అసేమ నేను అలా కూర్చుని ఉంటా అర్థమైందండి ఏమండి ఏం మాట్లాడరు ఏమిటి ఎందుకని మాట్లాడడానికి అక్కడ ఏముంది ఏముంది అక్కడ అదే మాలాగా ఉత్సాహంగా ఆనందంగా ఉండరు మీరు ఎందుకని మాట్లాడటానికి తగినంత విషయం లేదు అక్కడ కాబట్టి ఏం చేయాలి అర్థమైందండి ఎక్కడికైనా ఒకవేళ వెళ్లాల్సి వచ్చింది అనుకోండి వెళితే వేదాంత విషయంగా ఎవరికైనా అందించవలసిన వ్యక్తి ఫలాన చోట ఉంటాడు అనుకుంటేనే ఆ సందర్భానికి అక్కడికి వెళతా ఆయనతో మాట్లాడతా అక్కడ ఏం జరుగుతుందో నాకు సంబంధం లేదు ఆయనతో మాట్లాడడానికి వెళతాను అంతే తప్ప అలాంటిది ఏం లేదనుకోండి ఎవరైనా కార్డ్ అయితే సుఖలే కాలి కార్డు ఇవ్వగానే రమ్మని పిలుస్తారా లేదా ఓసారి పైనుంచి కింద గగాదిగా చూస్తా చూస్తే ఏం తెలుస్తుంది ఓహో మనం ఇక్కడికి వెళ్ళటం ఏమైనా ఈశ్వరాజ్ఞ అయిందా అవలేదా అని చూసుకుంటాం అనమాట ఈశ్వరాజ్ఞ అయితే ఏమైనట్టు అక్కడ అవసరం ఉందనమాట మనతో పని ఉంది కాబట్టి రెండు రకాలైనటువంటి కర్తవ్యాలు ఉన్నాయి నీకు రెండు రకాలైనటువంటి కర్తవ్యాలు ఉన్నాయి ఏమిటవి స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ మనం చేసే పనులు ఈ ప్రశ్న వేసుకోవాలట ఏమేసుకోవాలి ప్రశ్న స్వధర్మమా పరధర్మమా అంటే అర్థమేమిటి స్వధర్మం అంటే ఏమిటి పరధర్మం అంటే ఏమిటి పక్కింటి ఆవిడ వంట బాగా చేస్తున్నా చే పక్కింటి ఆవిడ వంట బాగా చేస్తుందా చేయదా పక్కింటి ఆవిడ వంట బాగా చేస్తున్నా చేయదా మీ పక్కిళ్ళు ఎవరు లేరా పక్కింటి వంట బాగా చేస్తు నాకెందుకండి ఆన్సర్ ఏం రావాలి నాకెందుకు మరి పరధర్మం కదా కానీ మనమేం ఆలోచిస్తున్నాం రోజువారీ జీవితంలో ఏం ఆలోచిస్తున్నావు నేను ఇవాళ చుక్కకూర పప్పు వండాను ఇంటే ఆవిడ ఏమిటి ఉండి ఉంటుంది అంటే ఆసక్తి స్వధర్మం పరధర్మంలో భేదం ఏమిటి ఆసక్తిలో భేదం ఉంది ఎప్పటికప్పుడు మనలో మనసు ఏం చేస్తూ ఉంటుందంటే ఎప్పుడు కూడా ప్రవృత్తి బయట ఉంటుంది ఏదైనా వివాహానికి మీరు వెళ్తారండి ాగా అలంకరించుకుని వెళతారా లేదా ఉన్న దాంట్లో అలంకరించుకుని వెళతారు అవునా కాదా వెళ్ళినప్పుడు అందరినీ ఏం గమనిస్తారు కళ్ళు బాగా పెద్దపైనయా లేదా అని అవునా కదా పెళ్లి కుమారుడు బాగా అందంగా ఉన్నాడా లేదా పెళ్లి కుమార్తె అందంగా ఉందా లేదా వాళ్ళ తల్లిదండ్రులు అందంగా ఉన్నారా లేదా వీళ్ళ తల్లిదండ్రులు అందంగా ఉన్నారా లేదా వచ్చిన వాళ్ళంతా ఎలా ఉన్నారు ఇవన్నీ గమనిస్తున్నా గమనించడం లేదా అప్పుడు అక్కడ ఏమయ్యాం అంతేనా గాదా అర్థమైందా కాబట్టి ఎక్కడికక్కడ మనం ఏమైపోతున్నాం కాబట్టి అప్పటికప్పుడు ఏం చేయాలి ప్రవృత్తించ నివృత్తించ కార్య అకార్యే భయ అభయే బంధ మోక్షం బుద్ధి సాత్వార్థ సత్యకి ఎందులో గుణత్రయ విభాగయోగం భగవద్గీత ఎందులోదండి ఇది సత్వగుణం సత్వగుణం సత్వగుణం అంటే ఏమిటి ప్రవృత్తించ నివృత్తించ కార్య అకార్యే భయ అభయే బంధ మోక్షి ఆయా సందర్భాలలో మనం ఏం వాలట ప్రవృత్తి అనే ఉండవలసింది అసలు నివృత్తి కార్య అకార్యే నీది కాని పనిలో నువ్వు చేరకుండా ఉండటం నీది పని నీదైన పని అంటే స్వధర్మం అంటే ఏమిటి అసలు స్వధర్మం అంటే స్వధర్మం నేను ఆత్మ భావనలో నిలకడ కలిగి ఉండటానికి ఎంతవరకు దీనిని అనుమతిస్తే సరిపోతుందో అంతవరకే అనుమతిస్తాను నిర్ణయం చేశాను ఏం నిర్ణయం చేశాను నేను ఆత్మస్వరూపుడు అని నేను సాక్షి స్వరూపుడు నేను జ్ఞానస్వరూపుడు నేను ప్రకాశస్వరూపుడు నేను ఆనంద స్వరూపుడు నేను శుద్ధస్వరూపుడు నేను నిత్య స్వరూపుడు నేను బుద్ధ స్వరూపుడు నేను శివస్వరూపుడు నేను సత్స్వరూపుడు నేను చిత్ స్వరూపుడు నేను ఆనంద స్వరూపుడు ఇలా ఆత్మ లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఈ లక్షణాలలో నా మనోబుద్ధులు నిలబడి ఉండటానికి पे अभी अमतिस्ते अंतर अंत पे नीने स्वधर्म काकरकायूर चया सायंत्रा काकरकायूर चेदाली स्वधर्म काकर का चयाली अंत నేను ఆత్మస్వరూపుడు అన్న భావనలో నుంచి కదలకుండా కిందకు దిగకుండా చేయాలి అర్థమైనా అప్పుడేమైంది కార్య అకార్యే చేయలేదా పని ఉంచేవాడికి చేశాడు పనులన్నీ కానీ స్వయంగా చేయలే ఎందుకు చేయలే నువ్వేగా చేసింది నీకు చేసినట్లు నేను కనబడుచున్నాను నాకు మాత్రం నేనేమి చేయలేదు ఎందుకని ఎందుకని ఆత్మధర్మంలో చేసేవాడు లేడు ఆత్మధర్మంలో ఎవరు లేరు చేసేవాడు లేడు ఇప్పుడు మనం అందరం ఏమనుకున్నాం అందరూ పెళ్ళి అయిన వాళ్ళు ఉన్నారా పెళ్ళి చేసుకున్నారా చేసుకోలేదు మీరు అందరూ నేను చేసుకున్నాను అనగానే ఏమైంది కర్త అర్థమైందండి పెళ్లి చేయడం జరిగిందా పెళ్లి చేసుకున్నారా అంతేనా కాదు మీకు పెళ్లి చేయడం జరిగిందా పెళ్లి చేసుకున్నారా అప్పుడు కర్త లేడు మీ అమ్మాయి పెళ్లి చెయ్యాలండి ఏమంటే మీ అమ్మాయి పెళ్లి బాగా జరిగిందా అని అడుగుతామా అమ్మాయి పెళ్లి చేశారా అని అడుగుతామా మీ అమ్మాయి పెళ్లి బాగా జరిగిందా అని అడుగుతామా బాగా చేశారా అని అడుగుతామా మీరేమని చెప్తారు సమాధానం బాగా జరిగిందండి అందరూ బాగా వచ్చారండి అందరూ పాల్గొన్నారండి పిలిచిన వాళ్ళందరూ వచ్చారండి ఈశ్వరానుగ్రహం వల్ల బాగానే జరిగిందండి అంటున్నావా బాగా చేసావండి ఏమైనప్పుడు కర్త కాబట్టి ప్రతి మాటలో ప్రతి చేతలో ప్రతి తలపులో కూడా బలపడుతున్నవాడెవడు కర్త కాబట్టి నువ్వేం చేయాలి తొలగించాలి అదే పనిగా పెడాలి రోజు ఇల్లు ఉడుస్తారా ఊడుస్తారా ఏది లేచి వెళ్ళాలి నేను ఎందుకు ఓడవాలి వాడు ఓడవాలి కదా పొద్దునే వాడు కదా వాడిని ఓడమని చెప్తున్నామా అర్థమైందండి ఈ ఓడవడం అనే పని ఇద్దరికి అర్థమైందండి కార్యం ఏమైనప్పుడు ఆ కార్యే నెక్స్ట్ ఏం చేయాలి భయా ఆ భయే భయం అంటే ఏమిటి అసలు భయాలు ఉన్నాయా లేవా మనకి ఉన్నాయా ఏం భయం ఉందండి మనకి బొద్దింకలంటే భయం బల్లులంటే భయం పిల్లులంటే భయం నల్లులంటే భయం అదే భర్త కూడా భయం వీళ్ళతో సమానమండి బాబువాడు కాబట్టి భర్త గారిని దేంతో సమానం చేసాం ఇప్పుడు కొద్దింకలు బిల్లులు నల్లు అంటేనా కాదా వీడన్నిటికీ భయపడుతున్నాం లేదా కాబట్టి వాడికి కూడా భయపడ్డామంటే వాడిని కూడా దేంతో సమానం చేశాము చూడండి ఎక్కడో దోషం లేదండి దోషం ఉన్నట్టేనా కాదు కాబట్టి ఏం చేయాలంట భయ అభయే పోతే ఏం పోతుందండి ఎక్కువలో ఎక్కువ ఏం పోతుంది ఏమండి నీ భయం ఏమిటి ఏదైనా పోతుందని అంతేనా కదా ఏదన్నా అవుతుంది లేకపోతే ఏదైనా పోతుంది ఎక్కువలో ఎక్కువ ఏమవుతుంది ఏం పోతుంది ఎక్కువలో ఎక్కువ ఏమవుతుంది వచ్చిన శరీరం బాద్ది ఎక్కువలో ఎక్కువ ఏమవుద్ది వచ్చిన శరీరం బాద్ది అంతకుమించి ఏమీ అవదు పోతే ఎక్కడికి పోయొస్తుంది మళ్ళీ రాకసొస్తుంది అదేమన్నా అవునా కాదా ఎందుకని ఈ జన్మలో స్త్రీలందరూ ప్రతి జన్మలో పురుషులు ఈ జన్మలో పురుషులందరూ జన్మకు స్త్రీలు సృష్టిలో తథ్యం ఎప్పటి వరకు నీకు పరబ్రహ్మ నిర్ణయం కలిగేంత వరకు ఇది తప్పదు అర్థమేనా అండి పరబ్రహ్మ నిర్ణయం కలిగిన తర్వాత మాత్రమే ఇది పోతుంది కాబట్టి భయం ఏమిటి నీ భయం అంతా గొడవ ఇప్పుడు ఎక్కడ పోదని అంతేనా పట్టుకుంటే ఆగుతుందా ఆగదా పోనీ మరి పోతే పోనివయ్యా అన్నవాడికి భయం ఉందా కాబట్టి సత్వగుణంలో ఉన్నవాడు ఎలా ఉన్నాడు ఇప్పుడు ఏమయ్యా పోతే ఏం పోవద్దు వచ్చింది పోవద్దు అంతేనా కాదా నేను సిద్ధంగానే ఉన్నా ఇప్పుడు భయం ఉందా భాయ్యా భయే రజోగుణ ధర్మంలో ఉన్నావు ఏమన్నావు అప్పుడు అమ్మో పోతే ఎలాగండి వదిలేస్తే ఎలాగండి నష్టం వచ్చేదండి అన్నావు తమో గుణంలో ఉన్నావు అప్పుడేమన్నావు నేను అసలు ఒప్పుకోనండి బాబు అసలు ఒప్పుకునే సమస్య లేదు ఈ విషయంలో అంటున్నావా లేదా ఇలాంటి మాటలు మనం అన్నప్పుడు ఏ గుణర్మంలో ఉన్నట్టు మనం ఆ గుణధర్మంలో ఉంటున్నాం కాబట్టి లోపల ఎట్టి భావనయో అట్టి ప్రేరణ ఎట్టి ప్రేరణయో అట్టి చేత ఎట్టి చేతయో అట్టి ఫలం అంతేనా కాదా కాబట్టి ఎప్పటికప్పుడు మనం ఏం చేయాలట ప్రవృత్తి నుంచి నివృత్తికి కార్యము నుంచి అకార్యమునకు భయము నుంచి అభయమునకు బంధము నుంచి కాబట్టి ఏది బంధము ఎక్కడ ఉండి తెలుసుకోవాలంటే ఇప్పుడు ప్రజ్ఞాస్థితిలో ఉండి తెలుసుకోవాలి ఎక్కడ దాకా రావాలి నేను ప్రజ్ఞ అనే స్థానం నుంచి నేను సహజంగా ఏ స్థితిలో ఉండాలో నేననే స్థానం నుంచి నేను ఎక్కడ దాకా దిగాలి అహంకారం దాకా దిగాల చిత్తం దాకా దిగాల బుద్ధి దాకా దిగాల మనసు దాకా దిగాల ప్రాణం దాకా దిగాల ఇంద్రియాల దాకా దిగాల ఇంద్రియ వ్యవహారం దాకా దిగాల వ్యవహార ఫలాలు దాకా దిగాల చూడండి ఎన్ని దూరం ఎంత దూరం వెళ్ళిపోతున్నావు ఇన్ని మెట్లు ఉన్నాయి లైన్లో అంతేనా కాదా తిరుపతి మెట్లు ఎక్కుతున్నాం పైనుంచి దారి పడ్డాం ఎక్కడ పడతావు దాంతో ఏడు కొండలపైన పడ్డామనుకోండి ఎక్కడ వచ్చేస్తావు మళ్ళీ అలిపిరి దగ్గరకు వచ్చేస్తావు మన పని ఇదే పరిస్థితి రోజు ఇక్కడ పాఠానికి రావడం టింగ్ టింగ్ టింగ్ టింగ్ టింగ్ టింగ్ టింగ్ టింగ్ ఎక్కడం మళ్ళా ఇంటికి వెళ్ళగాలి డి కాబట్టి ఏమవుతుంది అక్కడ ప్రవృత్తిని నివృత్తిగా చేయడం లేదు రోజువారీ జీవితంలో ఇట్లా ఆలోచించాలి సాధన చతుష్టయ సంపత్తితో ఆలోచించాలి దేనికి ప్రాధాన్యత ఇస్తున్నాను నేను నిత్యానిక అనిత్యానిక ఇంత వంకాయ విండితే బెటరా బీరకాయ విడితే బెటరా నివృత్తించా ఏదైనా పర్వాలేదు పొట్టకి వంకాయ తెలీదు బీరకాయి తెలియదు అవునా కదా అప్పుడు దేని జయించావు జిహేంద్రియాన్ని రసనేంద్రియాన్ని జయించావు అవునా కదా కాని ఇప్పుడు అలా ఉంటున్నావా నేను ఎప్పుడైనా మా శ్రీమతి గారిని ఏమండి ఏంటి వాళ్ళు మెను అన్నావు అనుకోండి నీకెందుక పెద్దలో కదా సజ్జను చెప్తావుగా ఉపన్యాసం అక్కడ ఎక్కడ మాత్రం అడుగుతావే అంటే ఏమైనా ఇప్పుడు అర్థమైనా ఇప్పుడు ఒకవేళ నువ్వు ఎప్పుడైనా పొరపాటున నివృత్తి స్థానంలో నుంచి ప్రవృత్తిలోకి ఒక అడుగు వేద్దామనుకున్నావు కూడా ఇప్పుడు నీకేమైనా పక్కన ప్రకృతి యొక్క సహాయం లభించింది అర్థమైనా ప్రకృతి నిన్ను కిందకు దిగనివ్వదు ఒకసారి నేను ఈశ్వరాధిష్ఠానంగా ఉన్నాను నేని ఇక్కడి కిందకు దిగను అని గనకను నువ్వు ప్రజ్ఞాస్తితుడవై గనక బహిరంగంగా బాహాటంగా నిజ జీవితంలో లౌకికమని పారమార్థికమనే భేదం లేకుండా బాహ్యము అంతరమనే భేదం లేకుండా ఇహము పరమనే భేదం లేకుండా ఏ భేదభావాలను పాటించకుండా నేను స్థప్రజ్ఞుడను అని ఒకసారి గట్టిగా చెప్పేవంటే నీ పక్కన ఎవరు నిలబడతాను మొత్తం ప్రకృతి ఒకటైపోతుంది అయిపోయి అది నీ పక్కన నిలబడడం మొదలు పెడుతుంది నువ్వేమన్నా వేపపాటు అడ్డు ఇటుగా అయ్యావు అనుకో ఏం చెప్తుంది అది ఏం తమసానా ఓసారి ఈశ్వరుడు అంటావు ఓసారేమో జీవుడు అంటావు ఇది ఎలా కుదిరింది ఇప్పుడు ఏమయ్యావు ఈశ్వరుడు నేను ఈశ్వరుడేనండి బాబు నేను మళ్ళా జీవుడు ఎందుకని అయ్యానుగా చాలా జీవుడిగా చాలాసార్లు అయ్యానుగా పోయాను పుట్టాను పోయాను పుట్టాను పోయాను పుట్టాను ఇప్పుడు ఏదో ఈ జన్మలో నానా కష్టాలు పడి జీవుడి కాస్త ఏమయ్యాను ఈశ్వరుని అయ్యాను మళ్ళీ నీ కోసం ఇప్పుడు బీరకాయ కోసం నేను ఈశ్వరత్వం ఎక్కడ పోగొట్టుకుంటాను అని ఇప్పుడు దేనితో తోతట మొదలు పెడతావు ఇప్పుడు ఒక త్రాసుడు ఏముంది ఒక పక్క ఈశ్వరత్వం ఉంది ఒక పక్క ఏముంది జీవత్వం ఎటువైపు మొగ్గుతావు నేను ఓటం నేర్చుకోవాలను స్వధర్మం నేను ఈశ్వరుడను నువ్వు చెప్తాం కాదు ఎవరు చెప్పాలి నీ చుట్టుపక్కలన్నారే వాళ్ళు చెప్తారు వాడు ఈశ్వరుడు అయ్యాడు వాడికి ఏం ఢోకా లేదు వాడు ఈ జన్మలో కడతేరిపోయాడు వాడి ఈ జన్మలో కడతేరిపోయాడు వాడు వాడు జ్ఞాని వాడు మోక్షాన్ని అధివసించాడు వాడికి ఆ భేదభావాలు లేవు వాడు ఆ పాటించడు అడిగి అవే అంటావు ఇలాంటి మాటలు చెప్తారు నీ గురించి అప్పుడు ఎవరిచ్చారు సర్టిఫికేట్ ప్రకృతి ప్రకృతి ఈశ్వరుడిని చూపెడుతోంది చూపెట్టే అప్పుడు ఈశ్వర దర్శనం అయింది ప్రకృతి తప్పుకుంది తప్పుకుని ఏం చెప్పింది ఉన్నదంతా ఈశ్వరుడేనయ్యా ఈశ్వరుడు ప్రకృతి రెండు ఎక్కడ ఉన్నాయి అని అడిగింది ఏమడిగింది ఉన్నదంతా ఈశ్వరుడే కదా ఈశ్వరుడు ప్రకృతి ఇంకా రెండు ఉన్నాయా నీకు అంటే ఏమన్నావు అప్పుడు రెండు లేవండి ఆత్మనిష్ఠుడవు ఈ రెండింటి యొక్క దృష్టిని నువ్వు ఏనాడైతే కోల్పోయావో ఆనాడు నువ్వు ఎవరు ఆత్మనిష్ఠుడు అప్పుడు ఈ నాలుగు ఏమైనాయి ఉన్నాయా లేవా ఉన్నాయా లేవా ఉండి లేవు ఉండి మీ ఇంట్లో ఎన్ని వస్తువులు ఉన్నాయి ఏమైనా వస్తువులు ఉన్నాయా లేవా మీ ఇంట్లో ఎన్ని వస్తువులున్నాయి ఎక్కడికి వెళ్ళావు ఇంటికి వెళ్ళావు ఎన్ని వస్తువులు ఉన్నాయి అనగానే ముందు దేంతో మొదలు పెట్టావు ముందు దేంతో మొదలు పెట్టావు మనలో రీలు తిరిగిందే తరగలేదా ఇప్పుడు దేంతో మొదలు పెట్టావు బాగా విలువైన వస్తువుతో మొదలు పెట్టావా చెంచాతో మొదలు పెట్టావా చెంచా గురాలి కదా చెంచాలు లేవా మరి మీ ఇంట్లో కానీ ఏ వస్తువుతో మొదలు పెట్టావు మీ ఇంట్లో ఏం ఉన్నాయి అనగానే అత్యంత నిగూఢమై రహస్యమై గహనమై గుహ్యమై ఏంటంటే నాలుగు విశేషణాలు అత్యంత రహస్యమై గహనమై విలువైనదై విలువైనదై గుమై కాబట్టి ఆత్మ వస్తువుకి లక్షణాలు ఏమిటి రహస్యం అన్నిటికీ ఒకటే పే అర్థాలవే అది అత్యంత రహస్యం అత్యంత గహనం అత్యంత గుహ్యం అత్యంత విలువైనది కాబట్టి దాంతో మొదలు పెట్టాలి మనం కానీ మనం దేంతో మొదలు పెడుతున్నాం ఇలా రోజు ప్రతి ఆలోచనలో కూడా ఈ ఆత్మ అనేటటువంటి బెల్ రింగ్ అవుతుండాలి ప్రతిసారి నివృత్తులు ఎక్కడ దాకెళ్ళాలి మనం నేను ఆత్మస్వరూపుడు అన్న భావన దగ్గరికి వెళ్ళి దా ఆ స్పందన మీద ఆధారపడాలి మిగిలినటువంటి వాటిని ఒక్కొక్క దాన్ని ఏం చేయాలి ఏం చేయాలి ఎలా ఉంటే అటాచ్ ఎలా ఉంటే డిటాచ్ ఎలా ఉంటే అటాచ్ ఎలా ఉంటే డిటాచ్ంధ మోక్షం ఇలా ఉంటే బంధం మీ ఆయన గారిని ఎప్పుడు పట్టుకున్నావు మీ ఆయన గారిని ఎప్పుడు పట్టుకున్నావు ఎప్పుడు పట్టుకున్నావు చిటికిన వేలతో పట్టుకున్నావు ఎప్పుడు పట్టుకున్నావు అండి చిటికిన వేలతో పట్టుకున్నావు ఈ వేలు ఎందుకు పట్టుకోమంటారండి అదిగా సంగతి అంటే పాత్రోచితములన్నీ మనం ఇంటికి వెళ్ళగానే ఆయా పాత్రలతో కలిసిపోతున్నాం అవునా కాదా భార్య భర్త తల్లి పిల్లాడు బావగారు నరతలు గారు భజన తమ్ముడు గారు అక్కగారు ఇంకా రకరకాలు ఇంకా దేవతలకు వెళితే బోల్డు ఆ మనిషి కనపడగానే ఏమైపోయింది ఎవండి బాబాయ్ గారు ఎవండి బాబాయ్ గారు ఉండొద్దు అని కాదు నా ఉద్దేశ్యం కానీ అది ఎక్కడ వరకు ఉండాలి ఎక్కడ వరకు అనుమతించాలి స్వధర్మమైనటువంటి ఆత్మనిష్ట చెడిపోనంత వరకే దేన్నైనా అనుమతించాలి అన్నం వండుతున్నామండి అన్నం గిన్నెలలో నుంచి ఊటి బయటికి రావాలా రాకూడదా రావాలా అంటే వంట వండాలి ఇప్పుడు ఊడు వచ్చేట్రా ఉండాలా లేకపోతే అతుకునేట్టు ఉండాలా మనం కూడా పాత్రలతో ఎలా వ్యవహరించాలి కానీ ఉంటున్నావు అవునా బంధ మోక్షం గ్రహించాలి మనం ఇది ఇప్పుడు ఈ సంబంధాన్ని నేను ఎలా నడుపుతున్నాను మా శ్రీమతి గారు నిమిషానికి ఒకసారి చెప్తుంది వచ్చేది నువ్వు మాత్రం గ్రామ మాకు నాయనా బాబు ఎందుకని నిన్ను భరిత్ర పెద్ద కష్టం నేను కూడా మిగిలిన వాళ్ళలాగా హాయిగా చప్పట్లు కొట్టే వాళ్ళలాగా నేను పాఠం వినేవాళ్ళల్లో నేను కూడా ఒకళ్ళు అయి ఉంటే ఎప్పుడో బాగుపడిపోయిందా నీతో పాటు మీ ఇంట్లో ఉండటం నువ్వేమో పాఠం ఏమో బయట ఇంట్లోనేమో పాఠం చెప్పావు నాతోనేమో అన్ని పనులు చేయించుకుంటావు నాకేం ముక్తి మోక్షం లేదు ఇప్పుడు అక్కడ దుఃఖం ఏంటి ఎందుకు రాదమ్మా నీకు కూడా ముక్తి మోక్షమే వస్తుంది ఎందుకని ఎక్కువ సార్లు ఎవరికి చెప్తాం ఎక్కువ సార్లు ఎవరికి చెప్తాం ఇరవై ఏడు ఏళ్ల నుంచి చెప్తున్నా మిగిలిన వాళ్ళకి ఇరవై ఏడు నిమిషాలు చెప్తానేమమ్మా ఇది నీకు ఎన్ని ఏళ్ళ నుంచి చెప్తున్నాను ఇరవై ఏడు ఏళ్ళ నుంచి చెప్తున్నాను ఎందుకని ప్రతి సందర్భంలో చెప్తాంగా మిగిలిన వాళ్ళకి ఎప్పుడైనా ఒక సందర్భంలో చెప్తామేమో ఇంట్లో వాళ్ళకి ఎప్పుడు చెప్తాం ఎప్పుడు చెప్తాం కా రోజు అదే పాఠం చివరికి ఆవిడకి విసిగు వచ్చేస్తాను రోజు నీ ఇదే పాఠమైనా వాళ్ళ నాకు అర్థం కాదు ఇరవై ఏడేళ్ళు చెన్నాను ఎప్పుడు చెప్పినా అదే పాఠం చెప్తాం బంధం మోక్షం బంధం మోక్షం ఇప్పుడు ఆవిడకేమైపోయింది సహజమైపోయింది అన్నమాట రోజువారీ జీవితం అర్థమైంది అప్పుడు నీ నీతో జీవించే వాళ్ళు కూడా ఎలా ఉంటారు సరేనమ్మా నాకు ఎలాగూ జన్మ లేదు నువ్వు కూడా జన్మ లేకుండా చేసుకుంటే ఈ గోడ ఉండదుగా నా ఆన్సర్ ఏమిటి వచ్చే జన్మకు నువ్వు నన్ను రావద్దంటున్నావు కదా నాకెలాగూ జన్మలేదు ఖాయంగా ఈ జన్మలోనే రూఢీగా తెలుసుకున్నాను నేను నువ్వు కూడా అలాగే తెలుసుకున్నావు అనుకో వచ్చే జన్మకు నేను రావడం ఇంకోటి రావడం ఎంతగాదా అయినా వచ్చే జన్మకు ఒకవేళ నువ్వు ఎత్తినా కూడా ఏమవుతావు పురుషుడు అవుతావు అంతేనా కాదా మళ్ళా భర్త ఎలా లభిస్తాడు మళ్ళా భర్త లభించాడు నేనా ఎలాగో వచ్చే జన్మకు రాను కాబట్టి ఏమిటి సమస్య నువ్వు కూడా ఇదే జన్మలో ఆ మోక్షాన్ని సాధించే ప్రయత్నంలో పడు ఆ లక్ష్యంతో జీవించు అప్పుడేమైంది సులభమైపోలే ఇద్దరూ ఒకే లక్ష్యంలో ఉన్నారండి అప్పుడు మార్గం ఎంత సులభంగా ఉంటుంది అంతేనా ఒకళ్ళు ఇటు ఒకళ్ళు అటు ఒకరికేమో ఒకరేమో ఎలా ఈ నడ ఇప్పుడు ఎలా అసలే కరెక్ట్ ఇద్దరూ మోక్షగాములే గనకైతే ఏడు జన్మల పుణ్యఫలం ఆ జన్మలో లభించినట్లు ఏడు జన్మలుగా వాళ్ళు కలిసి జీవిస్తూ కలిసి జీవిస్తూ కలిసి జీవిస్తూ ఏడవ సైకిల్లో ఏడవసారి వచ్చారనమాట వచ్చేటప్పటికి ఇద్దరిలో ఏం ఏం కలిగిన ఆసక్తి మోక్షాసక్త కలిగింది అర్థమైందండి ఇది గుర్తు అనమాట ఇద్దరిలో ఎవరికో ఒకరికే ఉంది సరే వారికి కుంగే ఫలం మరొకరు వారిని ఆశ్రయించి ఎంత సంపాదిస్తే అంత కాబట్టి సాధన చతుష్టయ సంపత్తిని నిత్య జీవితంలో మనం బాగా పట్టుకోవాలి అర్థమైందండి సాధనలు ఏం చేయాలి వాక్ సంయమనం మనో సంయమనం ఏలా అవుతాయి ఇప్పుడు ఈ రెండు చెప్పా అటాచ్ డిటాచ్ అది మనో సంయమనం వాక్ సంయమనం ఇందాక చెప్పాక అర్థమైందండి వాక్ని వెనక్కి తీసుకోవాలి మనస్సును కూడా వెనక్కి తీసుకోవాలి ఈ రెండింటిని పట్టుకెళ్ళి ఏ స్థానంలో కూర్చోబెట్టాలి ప్రజ్ఞ నేను ఆత్మ అన్న స్థానంలో వాటిని లయింపజేయాలి అక్కడ స్థిరంగా ఉంచాలి అక్కడ స్థిరంగా ఉంచి అలా ఉండటానికి ఎంతవరకు అనుమతించడానికి వ్యవహారం సరిపోతే ఆ వ్యవహారానికి సరిపెట్టుకోవాలి విశేషమైనటువంటి పద్ధతిలో వ్యవహరించకూడదు విశేషమైన పద్ధతిలో వ్యవహరిస్తే ఏమైంది సామాన్యంగా ఉంటే ఏమైంది బాగా అర్థమైపోయిందండి మీ అందరికీ మీ అందరికీ ధన్యవాదాలు మీ టైం అయిపోయింది అందరికీ నమో నమ ఎవరన్నా ప్రార్థన చేయండి మీ ప్రార్థన ఏమిటో నాకు తెలియదు రోజువారీ ప్రార్థన